వేదై సాంగపదక్రమోపనిషదై గాయంతీయ సామగ్యా తద్గతే న పశ్యీయం యోగిన యంత విదొ రాణ దేవాయ తస్మై నమాయ వాసువాయ దీ నందనాయనందోయ య నమో నమ శ్రుతిస్మృతిపురాన ఆలయం కరుణలూ నమామి భగవత్పాద శంకరక శంకరం ఓ మనమేమిటో మనకు తెలిస్తే మనకు ఉన్నవేమిటో మనకు లేనివేమిటో అర్థమవుతాయి మనమే మనకు తెలియనప్పుడు మనకు ఏమున్నట్లు ఏమి లేనట్లు ఏవి ఉండాయి అని మన సంతోషపడాలి ఏవి లేవు అని దుఃఖపడాలి అసలు ఇంతకు మనమేమిటి నాకేమున్నాయి అనేది వేరే విషయం మనం ఏమిటి అనేది అర్థం కావాలి ఇప్పుడు ఈ దశలో ఈ దేహం మనము అని అభిప్రాయపడుతూ ఉన్నా ఏది మాట్లాడినా అదే మాట్లాడుతూ తప్పులేదు ఏ దేహం నేను అనడం తప్పులేదు ఎందుకంటే ఇంతకు మించి మనకు ఈ దశలో తెలిసే అవకాశం లేదు కాబట్టి కొద్ది విచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకనంటే ఈ దేహం నేను మంచిదే ఇంతకుమించి మనకు తెలియడం లేదు గనక ఈ దేహం నేను అంటున్నాను ఇది వాస్తవమా అనేది విచారం ఈ దేహం నేను అనేటువంటిది వాస్తవమా కాదా అనేటువంటి విచారం ప్రారంభమైంది అనుకోండి సరే దేహం నేను అంటున్నాను గనక దేహమే గనక నేనైతే దేహ అవసరాలన్నీ తీరితే నా అవసరాలు తీరినట్టుగా ఉండాలి दवा दे, अभी लभ्यम देहा लभ्यम का लभ्यमें अर्थने देहमक उदया दी टिफिट मध्यान भोजन रात्रो चपातीयों भोजन एम का धरी वस्त्रा उदया पेस्ट ब्रश इचा सोप इच्छा शापू इच ఆయిల్ కూడా ఇచ్చాం ఇంకేం కావాలి ఉండడానికి ఇల్లు కావాలి ఓ బెడ్ కావాలి ఏమైనా నిద్రపోవడానికి బెడ్ కూడా ఇచ్చాం ఓకే ఇంకేం కావాలి పాన్ పర్రక్క అది కూడా ఇచ్చాము అనుకో వాట్ నెక్స్ట్ ఇవన్నీ లభ్యమైన తర్వాత దేహం యొక్క అవసరాలన్నీ కూడా తీరిపోయినాయి ఇంతే కదా ఇంకేమున్నాయి ఇవన్నీ ఎవరికి అవసరాలు ఇవన్నీ దేహానికి అవసరం కాబట్టి ఆహారం అవసరం పానీయం అవసరం గాలి అవసరం బట్టలవసరం ఇళ్ళ అవసరం పడక అవసరం ఇంకా ఏవేవో అవసరం దేహానికి ఏవేవో అవసరాలను అనిపిస్తూ ఉన్నాయో అవన్నీ ఇచ్చేశాం ఇవన్నీ లభ్యమైనై ఎప్పుడైతే దేహానికి కావలసినవన్నీ లభ్యమవుతూ ఉన్నావో నేను తృప్తిగా ఉండాలి ఎందుకో తెలుసా నేనే గనక దేహం అయితే దేహానికి కావలసినవన్నీ లభ్యమైన గనక నాకు కావలసినవన్నీ లభ్యమైనప్పుడు ఇంకా దేనికి అసంతృప్తి నాకు తృప్త భవిష్యం ఎందుకు వస్తుంది గనక తృప్తిగా ఉండాలి కానీ అలా మన జీవితం కనిపించడం లేదు దేహం అవసరాలు తీరుతూ ఉన్నాయే గానీ తృప్తి అనేది కనిపించడం లేదు నేనే గనక దేహం అయితే దేహం అవసరాలు తీరగాని నా అవసరాలు కూడా తీరిపోతాయి గనక నేను చాలా తృప్తిగా ఉండాలి కానీ నేను అసంతృప్తిగా ఉన్నాను నేను ఎప్పుడైతే అసంతృప్తిగా ఉన్నానో దేహ అవసరాలు తీరినా నా అవసరాలేదో తీరడం లేదు అక్కడ నేనెవరు అనేటువంటి ఒక ఆలోచన చేయాల్సి వస్తా ఉంది ఎంత నేను దేహమని అభిప్రాయపడ్డా నేను కాదేమో అనేటువంటి ఆలోచన ఇక్కడ కలుగుతుంది తృప్తి అనేటువంటిది దేహానికి సంబంధించిందిగా లేదు స్వామిజీ అట్లా కాదు దేహంలో ఆకలి తెలుస్తూ కదా నిజమే ఆకలి తెలుస్తూ అందువల్ల అసంతృప్తి ఎస్ దేహంలో ఆకలి తెలుస్తూ కనుక అసంతృప్తి ఎవరికి నాకు స్వామీజీ ఎస్ దేహంలో ఆకలి ఉంది నీకు అసంతృప్తి తెలిసింది మరి దేహంలో ఆకలి తీరిన తర్వాత నీకు తృప్తి ఉండాలి కదా సంతృప్తి ఉండాలి కదా కానీ లేదు ఈ కోణంలో నుంచి మనం ఆలోచన ప్రారంభం చేసినప్పుడు సంతృప్తి అనేటువంటిది దేహానికి సంబంధించింది కాదు అని క్లియర్ గా తెలిసిపోతుంది ఇట్స్ అన్ యాటిట్యూడ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ అంటల్ కండిషన్ దేహం ఎప్పుడు కూడా నేను తృప్తి కాలి అని నీతో చెప్పలేదు నేను అసంతృప్తితో ఉన్నానని అనలేదు కనుక దేహంలో ఏ విధమైనటువంటి రుగ్మతలు ఉన్నా కూడాను ఆ దాని గురించి మాట్లాడేటువంటిది ఎవరంటే మనసు మాట్లాడుతూ ఉంది కాబట్టి దేహమే నేనైతే దేహం అవసరాలు తీరిపోయినప్పుడు నా అవసరాలు కూడా తీరాలి గనక నేను ఆనందంగా ఉండాలి ఆ విధంగా లేను కనుక నేను దేహము కాదేమో ఎందుకని దేహం లేనప్పుడు కూడా నేనుంటున్నా దేహం లేనప్పుడు నేనుంటున్నా ఈ దేహం ఉంది ఇది నేను ఇప్పుడు అనుకుంటూ ఉన్నా కానీ నిద్రలో కలగనేటప్పుడు నేనున్నా అది నా కళ నా స్వప్నం నా స్వప్నాన్ని నేను చూస్తూ ఉన్నా నా స్వప్నాన్ని నేను అనుభవిస్తూ ఉన్నా సుఖ దుఃఖాలు స్వప్నంలో కలుగుతున్నాయి అవన్నీ నాకు తెలుస్తూ ఉన్నాయి కానీ ఈ దేహం అక్కడ లేదు ఇంకా విచిత్రం ఏమిటంటే ఈ దేహము ద్వారా మేలుకున్నప్పుడు ఏ అనుభవాలైతే పొందామో ఈ అనుభవాల్ని స్వప్నంలో ఈ దేహం లేకుండా నేను అనుభవిస్తున్నా అండర్స్టాండ్ దా ఇంతవరకు మనం తినటువంటి ఒక ఆహారం ఎవరైనా తెచ్చి పెట్టారనుకోండి ఎవరు రసగొల్లా తిన్న వాడికి రసగొల్లా పెడితే లేదు కొత్తగా ఒకటి పెద్దా తిన్నాడు అనుకోండి ఇది ఏమిటండి నేను ఎప్పుడు తినలేదు ఇది కొత్తది మీరు తినండి మీరు ఏదో గ్రామంలో ఉన్నారు మీరు తినలేదు దీన్ని పెద్ద అంటారు తినండి అని తిన్నాడు అనుకోండి తిన్న తర్వాత ఓహో ఇట్లా ఉంటుందండి ఇది ఒక అనుభవం ఎక్కడ కలిగింది జాగ్రత్త కలిగినటువంటి అనుభవం ఏ దేహం ద్వారా తిన్నాడు ఈ దేహం ద్వారా తిన్నాడు ఇదే వ్యక్తి స్వప్ని స జీవహ సుఖ దుఃఖభోక్త స్వమాయ కల్పిత జీవలోకి ఆ ఏ యొక్క ప్రపంచాన్ని అయితే స్వప్నలో తయారు చేసుకుంటూ ఉన్నాడో కల స్వప్న ప్రపంచం అక్కడ పెజ్జా తింటాడు మళ్ళీ ఈ రోజు ఇక్కడ తిన్నాడు దీనికి సంబంధించిన అనుభవమే కలుగుతూ ఉంది ఆ స్మృతితోనే కలలో పెద్దా తింటూ ఉన్నాడు కాని కలలో పెజ్జా ఎవరైతే తింటూ ఉన్నారో ఆ వ్యక్తికి ఇక్కడ పిజ్జా ఎట్లాగైతే రుచిగా ఉండిందో అక్కడ కూడా అట్లాగే రుచిగా ఉంటుంది ఇక్కడ రసగుల్ల ఎట్లా రుచిగా ఉండిందో అక్కడ రుచిగా ఉంటది కానీ ఇక్కడ రుచి చూచినటువంటి నాలుక ఈ దేహానికి సంబంధించింది అక్కడ ఈ నాలుక లేదు ఈ దేహం లేదు అర్థమవుతుంది కాబట్టి ఈ దేహం ద్వారా ఏ అనుభవాలను అయితే నేను పొందాను ఈ దేహం లేకుండా ఆ అనుభవాలని మళ్లీ నేను అనుభవిస్తూ ఉన్నాను దేహం లేకపోయినా నేను ఉండేటప్పుడు దేహం నేను అయ్యేందుకు అవకాశం లేదు జాగ్రత్త అవస్థలో నాకు చాలా ఉపయోగపడతా ఉన్నాయి ఓ చొక్కా ఉంది వినియోగించుకుంటూ ఉన్నా ఓ సైకిల్ ఉంది నేను ఉపయోగపెట్టుకుంటూ ఉన్నా సరేనా కాబట్టి ఒక చొక్కాను ఎట్లాగైతే వేసుకుని ఉపయోగించుకుంటూ ఉన్నానో ఒక సైకిల్ని ఏ విధంగా అయితే వాడుకుంటూ ఉన్నానో అట్లాగే ఈ దేహాన్ని కూడా నేను ఉపయోగించుకుంటూ ఉన్నాను కాబట్టి ఆ చొక్కా లేనంత మాత్రా నేను లేకుండా పోలేదు ఈ దేహం లేకున్నా కూడా నేను లేకుండా పోలేదు ఇది నా స్వప్నంలో నాకు అనుభవానికి అందుతూ ఉంది కాబట్టి నేను అక్కడ మనసుగా ఉంటూ ఉన్నాను కనుక దేహం లేనప్పుడు నేను మనసుగా ఉన్నాను మనసు లేకుండా కూడా నేనున్నాను గాఢ నిద్రలో కనుక దేహం లేనప్పుడు మనసుగా నేను స్వప్నంలో ఉన్నాను మనసు లేనప్పుడు చైతన్యంగా నేను గాఢ నిద్రలో తెలుస్తూ ఉన్నాను ఒక అజ్ఞానం ఉందనుకోండి అజ్ఞానాన్ని తెలుసుకునేది ఎవరు అదే చైతన్యం అజ్ఞానం ఉండడానికి ఆధారం ఇవ్వరు అది చైతన్యం కాబట్టి ఒక్కొక్క దశలో ఇలా పోతూ ఉండేటప్పుడు ఇంతకి కోహం అహం కహ నేనెవరు అనేటువంటిది అర్థం కానప్పుడు నేనెవరో నాకు తెలియనప్పుడు అవి నావి ఇవి నావి ఏంటిది కాబట్టి మనకు ఏవి ఉన్నవి ఏవి లేవు అనేటువంటి విషయం ఎప్పుడు అర్థమవుతుందంటే అసలు మనం అంటే ఏమిటో మొదట కనుక మనకు అర్థమైతే ఆ తర్వాత మనవి ఏవి ఈ ప్రపంచంలో మనవి కానివేవి అనేది అర్థమవుతుంది బాగా ఈరోజు సబ్జెక్ట్ స్వామీజీ దేహం నాది కాదని పోని ఈ మాత్రం భజగోవిందానికి ఇంతకు మించినటువంటి వ్యాఖ్యానం అవసరం లేదు పోని ఇంతమాత్రం అవగాహనతో దేహం నేను కాదు అనుకుంటాం పోని దేహం నాది కదా ఎట్లా చెప్తావా ఇదిగోండి స్వామి ఇది చేయత్తామంటే చూస్తూ ఉంది కదా చూడు చూడకుండా ఉండమన్నో కళ్ళు తెచ్చిన తర్వాత నువ్వు దానివల్ల అవుతుందేమో చూస్తూ ఉందంటావు అది దాని లక్షణం అంత మాత్రం చేత అది నీదేని అనుకోబావు సరేనా ఎందుకని నీది గనక అయితే దానిమీద నీకు ఆధిపత్యం ఉండాలి ఉందా నీకు దాని మీద అధికారం ఉంది కదా స్వామీజీ ఎట్లా చెప్పగలవు నువ్వు ముసల్దాని కాకు వృద్ధాప్యం వద్ద చెప్పు ఏజింగ్ వద్దు ఏజింగ్ ఉన్నా కూడా ఏజింగ్ తప్పేటట్ చెప్పు నువ్వు నా గనక నేను చెప్పినట్టు వినాలి కనుక నేను చెప్పినట్టు చెయ్యావు గనక నేను చెప్పినట్టుగా విని నువ్వు ముసల్దానివి కాకు ఒకటి ఇంకా సావకుండా ఉండకే అమ్మ నువ్వు దాన్ని వృద్ధాప్యం వద్దు అంటున్నా అది మొసలి అయిపోతా ఉంది నీ చేతిలో గనక ఉండేటట్లయితే దాన్ని ఆపగలవు సాగు వస్తూ ఉంటే నువ్వు నిలపగలవు నీ దాని మీద అధికారం కనుకుంటే లేదు నీదిగా ఏదైతే అనుకుంటున్నావో దాని మీద నీకు అధికారం లేనప్పుడు నీది ఏంటసలే ఎక్కడుంది గనక కాబట్టి నేనేమిటో నాకు అర్థం కావాలి నెంబర్ వన్ ఇది నాది కాదని కూడా తెలియాలి నెంబర్ టూ ఇది ప్రధానమైన విషయం ఏదైతే నాది కాదో అది నాది అనుకుంటూ ఉన్నా ఎందుకని నేనెవరో నాకు అర్థం కావడం లేదు గనక నాది కానిది ఏదో అది గనక నాది అనుకుంటే దానికి సంబంధించినవన్నీ నావవుతాయి ఇవి తలనొప్పులు ఇవే బాంధవ్యాలు ఈ ప్రపంచంలో ఇవే బాంధవ్యాలు సంబంధ బాంధవ్యాలు ఏమున్నాయి సంబంధ బాంధవ్యాలు దీన్నొక్క దాన్ని నాది అని అనడం వల్ల దీనికి సంబంధించిన వాళ్ళంతా కూడాను తల్లి తండ్రి అన్న తమ్ముడు అక్క చెల్లెలు భార్య భర్త మామ అల్లుడు తాత మామ అంతా ఇదే ఇదొక్కటే ఇది నేను ఈ దేహము నేను అనడం వల్ల కాబట్టి విచారించి చూస్తే ఆలోచన చేసి చూస్తే మనకు ఒకటి మీరు అర్థమవుతుంది ఈ దేహమే నేను కాదని ఈ దేహమే నేను కానప్పుడు ఇవన్నీ నా ఎట్లా అవుతాయి ఇది గనక నేనైతే దీనికి సంబంధించినవన్నీ నావవుతాయి బాగా అర్థం చేంపుల్ వెరీ వెరీ సింపుల్ కాబట్టి మొట్టమొదట ఇది మనం కాదనేది మనకు అర్థం కావాలి ఇది మనం కాదని గనక మనకు అర్థమైందంటే దీనికి సంబంధించిన బరువులన్నీ దిగిపోతాయి ఆ తరువాత మనమేమిటో కూడా మనకు తెలియాలి ఇది ఈరోజు సబ్జెక్ట్ కాబట్టి ఇప్పటి ప్లీజ్ భజ సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షిత డుక్రం కరణే అంటూ ప్రారంభమయం కాబట్టి మరణ సమయం వచ్చేటువంటి రోజు ఈ ప్రపంచంలో ఏ విద్యలు ఉన్నాయో ఇవి ఏవి కూడా నిన్ను రక్షించవు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడమతే మొదటి చూచాం ఆ తరువాత అర్ధ కామాలు ఏవైతే ఉన్నావో కాబట్టి ధనం విషయంలో చాలా సమగ్రమైనటువంటి అవగాహన పొందాం అట్లాగే కామం ఏదైతే ఉందో ఈ కామతృష్ణ కూడా ఏమిటో చూచాం కాబట్టి అర్ధ కామాలు అనేటువంటివి మోక్షానికి ఎట్లా సోపానాలు కాబో కూడా మనం తెలుసుకున్నాం అదైన తర్వాత కాలాన్ని ఎట్లా సద్వినియోగం పరుచుకోవాలి నల్లిని దళత జలం అదే తరలం తద్వత్ జీవితం విధి వ్యాధి అభిమానగ్రస్తం లోకం శోకాహతం సమస్తం కాబట్టి జీవితం క్షణికంగా ఉంది ఏ ప్రపంచంలో అయితే మనం జీవిస్తున్నాం ఇదంతా ఈ లోకం శోకమయంగా తెలుస్తూ ఉంది కాబట్టి టైం మేనేజ్మెంట్ కాలహరణం మంచిది కాదు కాల వినియోగం జరగాలి ప్రతి క్షణాన్ని వినియోగించుకోవాలి ఎంతో ఈ ప్రపంచంలో ఉండం ఇప్పటివరకు ఉన్నంత వరకు ఇంకా ఉండబో మేము కనుక ఏ రోజైనా ఈ దేహాన్ని వదులు వదిలిపోవడం అనేటువంటి తెలుస్తూ ఉంది కనుక ఈ ప్రపంచంలో ఉండేటువంటి బాంధవ్యాలంతా పోతాయి దేహం ఎప్పుడైతే పోతుందో ఈ దేహానికి సంబంధించినటువంటి బాంధవ్యాలన్నీ ఎగిరిపోతాయి తుత్తునీలు అయిపోతాయి ఈ ప్రపంచంలో చేతులు దరితే చెట్ల మీద ఉండేటువంటి పక్షులు లేచి వెళ్ళిపోయినట్టుగా ఈ బాంధవ్యాలన్నీ పోతాయి పండు రాలిపోతాయి కనుక కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని నిన్నటి వరకు చూచాం కాబట్టి ఈ దేహం ఈ దేహానికి సంబంధించిన మనుషులు ఈ దేహం నేనా మరి నేనెవరు ఈ రోజు సబ్జెక్ట్ యావద్వితో పార్జన సక్త తావ పరివారో రక్త ఆవద్వితో పార్జన సక్త తాన్ నిజ పరివరో రశ్యతి పశాజ్జీవతి పశ్చాత్ జీవతి జర్జరదే జర్జరదే జర్జరే జీవతే పశ్చాత్ జర్జర దేహే జీవతి పశ్చాత్ీవతి జర్జర దేహే వార్త కి పృచ్చతి గేహ వార్త కి పృచ్చతి గేహే కీ వార్త నృతి వార్త కి పృచ్చతి గే భోవింద భజ గోవిందం గోవిందం భజ మూడమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడమతే భజ గోవిందం భజ గోవిందం విలువ ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నా అమూల్యమైనటువంటివి ఎన్నో ఈ ప్రపంచంలో ఉన్నా కేవలం ధనానికే విలువిచ్చేటువంటి దౌర్భాగ్యపు సమాజంలో జీవిస్తుంది ఇది ఒక దురదృష్టకరమైనటువంటి విషయం యావత్ విత్త ఉపార్జన సక్త ఉపార్జన సంపాదన సక్త శక్త యావత్ ఎంతవరకైతే విత్త సంపద ధనం ఉపార్జన సక్త ఎంతవరకైతే ఈ ప్రపంచంలో మనిషి సంపాదనా పరుడై ఉంటాడో ధనం సంపాదిస్తూ ఉంటాడు తావత్ అంతవరకు నిజ పరివారహ మన వాళ్ళనే వాళ్ళు ఎవరైతే అనుకుంటున్నామో ఈరోజు మన వాళ్ళు మన బంధువులు మన వాళ్ళు అతయ మా బాబాయ్ ఎవడో ఆడుతాడే ఇదంతా కలిసి నిజ పరివారహ రక్త అబ్బా ఎంత అనురక్తితో ఆసక్తితో ఉంటారంటే మన మీద చెప్పలేనంత ఎంతవరకు తెలుసా దాంట్లో కూడా డిఫరెన్స్ ఉందో లేదు చెప్తా అనంతరం ఏది మనం సంపాదిస్తూ ఉన్నంత వరకు ఓకే ఆ తరువాత ఏం జరుగుతుందో తెలుసా పశ్చాత్ జీవతి జర్జర దేహే పశ్చాత్ ఆ తర్వాత జర్జర దేహే జీవతి శిథిలమైనటువంటి దేహంతో బ్రతికేటప్పుడు వార్తాం కోపి నపృతి గేహే గేహే ఇంటిలో కూడా మన ఇంట్లోనే ఎక్కడో కాదు మన ఇంట్లోనే ఇతరుల విషయం వద్దనే వద్దు మన కొంపే కైలాసం ఏది ఇంతవరకు కైలాసం అది ఇప్పుడు కొంప కైలాసం గేహే వార్తాం కోపి ఏ ఒక్కడు కూడా ఇంట్లో చాలా మంది ఉంటారు అందులో ఏ ఒక్కరు కూడా ఇంక్లూడింగ్ ముసలమ్మా దండర్లైన్ అది వార్త కోపి న అయ్యా వార్త ఏమన్నా తెలుసా బాగుండావా అంటే కుశలం వాళ్ళు కూడా మేగలరు కనుక ధనం సంపాదిస్తూ ఉన్నంత వరకే ఈ ప్రపంచంలో ధనికుడిగా ఉన్నంత వరకే అంటే మనలో ఏ వైభవం అయితే ఉందో ఆ వైభవం వ్యక్తమవుతూ ఉన్నంత వరకే మన చుట్టూ జనం ఉంటారు గాని లేకపోతే లేదు ఎందుకని అసలు అడిగే వాళ్ళు కూడా ఉండరు జర్జర దేహే జీవతి దేహం శిథిలం ఎందుకు శిథిలం ఉంటున్నాడు దేహం చక్కగా ఉండేటప్పుడు ఏదో ఒకటి ఆర్జిస్తాడు కనీసం రిక్షాన దొక్కుతాడు కాని ఇంకొకటి దొక్కితే రిక్షా ఎక్కే పరిస్థితి వస్తా జుడు అప్పటి విషయం నేను మాట్లాడిద్ది ఆ రిక్షాలు కూడా ఇంకోటి కూర్చోబెట్టాలి చూడు అప్పుడు విషయం జర్జన దేహే జీవతి కాబట్టి శిథిరమైపోయినటువంటి దేహంతో ఉండేటప్పుడు వార్త కోపినప్పుడు చది గేహే ఇంటిలో ఒక్కరు కూడా నువ్వు అని కూడా అడగరు ఎందుకని ఎందుకని కాబట్టి ఈ ప్రపంచంలో అందరికీ అన్ని విలువలున్నాయి ఎవరి మనసులో ఏమున్నాయో మనకు తెలియ సరేనా ఒకప్పుడు ఒక రెమ్మక వేలాడుతూ ఉందంటే ఒక పువ్వును దీగలం కానీ ఫోటో దాని సుగంధం ఏంటో తీలేం చామంతి పువ్వు ఉంది ఆ పువ్వును ఫోటో దీగలం దాని వాసనని తీలేం అట్లాగే ఒక మల్లె ఉంది దాన్ని ఫోటో దీగలం అంతేగాని దాని వాసనను తీలేం అట్లాగే ఒక మనిషితో కలిసి జీవించగలం వాడి మనసులో ఏముంది అర్థం చేసుకోలే కనుక ఒక్కొక్కసారి ఎంత పడుతుంది ఇది అర్థం కావడానికి ఒక జీవితం కూడా సరిపోద్ది సరిపోకూడా పోవచ్చు అందువల్ల ఇరవైలో పెళ్ళయితే అరవైలో రిటైర్ అయితే ఎనభై ఎనిమిదిలో పరిస్థితి మారిపోయింది ఇరవైలో మిమ్మల్ని చూడండి నేను ఉండలేను ఆఫీసు కూడా బాబాకండి ఊరే ఆఫీసు కూడా పోనీ లేదు ఇరవైలో అరవైలో ఎందుకంటే పెన్షన్ గ్రాట్యువిటీ అంతా తీసుకొని వస్తాడు కదా శాఖల మోట్ వస్తాడు కదా ఇంటికి అందువల్ల ఏమండి మీరు బాగా మీరు తొందరగా నడవబాకండి పూర్వంలాగా అనుకోబాకండి ఎందుకని అప్పటిలాగా పరిగెత్తుతారు ఇప్పుడు కనుక సారి పడితే మీరు మీరు చూసుకొని నడవండి ఎందుకని అంటే ఉంది గనక పెన్షన్ ఉంది గనక సార్ పెన్షన్ సార్ ఆవిడకి ముందు తెలుసు లెబర్ లేదని పెన్షన్ రూల్స్ ప్రకారం ఈయనకి ఎంత వస్తుంది కూడా ఆవిడకే తెలుసు ఇది ఇంకా ఆ తర్వాత పాపం ఆ మసలు అయినప్పుడు నిజమే కదా ఇచ్చి ఏంటిది రోజు రోజుకు నా మీద ప్రేమ పెరిగిపోతుంది ఇరవైలో ఉన్నదానికి అన్న అరవైలో ఇంత ప్రేమ నిజమే డెబ్బైకి తెలిసిపోద్ది ఎందుకంటే అప్పుడు గ్రాట్యుటీ ఖర్చు అప్పుడు మన వచ్చేస్తారు ఎనభై ఎనభై ఎనభై అప్పుడు అక్కడికి కూర్చొని ఈజీచేర్లో కూర్చొని పెడతా అంటే పోతా అంట అవి ఏంటే ఆవిడ విని విన్నట్టు అప్పుడు వినపడవు మధ్యలో మనవాడు చెప్తాడు నానమా ననమా తాతయ్య పిలుస్తున్నాడు నా తెలిదా నా తెలిదండి నాకే చూడా వాడికి ఇప్పుడే ఎక్స్పీరియన్స్ కానీ వెధవ మారడు అది వచ్చి మారితే వచ్చి మన ఆశ్రమంలో జరిపోతాడు మళ్ళీ వాడు కూడా ఇదే కర్మ ఎనభై ఎనిమిదిలో మళ్ళీ వాడికి ఇదే పరిస్థితి కాబట్టి వార్తాం కోపినపృచ్ఛతి గేహే ఎందుకంటే ఇదేని చూచి ఈ ప్రపంచంలో మనల్ని ప్రేమిస్తూ ఉండారో కేవలం ధనార్జన అంటే ధనమే కాదు కొందరు రాజకీయాల్లో ఉంటారు చూడండి అది ఆయన ఒక మంత్రిగా ఉంటాడు చుట్టూ ఈగల ముసిరినట్టే ఆ తరువాత అద్వైతం దిగిపోతే అద్వైతం ఒక్కడే ఉంటాడు ఆయన మంత్రి పదవిలో ఉండేటప్పుడు మనకు ఇంటర్వ్యూ ఇవ్వడు అపాయింట్మెంట్ ఇవ్వడు ఆ తరువాత ఏమయ్యా కనపడటం లేదని ఫోన్ చేస్తాడు మనకు అర్థమంతా ఉంది ఇంతే ఎందుకో తెలుసా అది ఉన్నంత వరకే గౌరవం కానీ ఈ ప్రపంచంలో లేకపోతే గౌరవం లేదు ఎప్పుడైనా అంతే పూలల్లో తేమ ఉంటే తేనె ఉంటే తేనెటీగలు వచ్చి వాళ్తాయి పూలు వాడిపోతే చెప్పండి తేనె ఎక్కడ ఉంటుంది తేనె లేనప్పుడు తేనెటీగలు ఎక్కడి నుంచి వస్తాయి కాబట్టి మనిషి దగ్గర ధనం లేనప్పుడు ఎవరూ బలకలేరు ఈ ప్రపంచంలో కనుక సంబంధాలు అనుకొని వీళ్ళందరినూ గౌరవిస్తూ ఉన్నారు వీళ్ళంతానన్ను సన్మానిస్తున్నారు వీళ్ళందరికీ నా మీద ప్రేమ ఉందనుకుంటావేమో ఏ వైభవం నీలో వాళ్ళు గౌరవిస్తూ ఉన్నారో ఆ వైభవం ఎప్పుడూ ఉండదు జీవితంలో దేహం మార్పు చెందుతూ ఉంటుంది ఒక కళాకారుడు ఉంటాడు అనుకోండి ఆయన నాటకం వేస్తూ ఉంటే ఆయన సినిమాలో యాక్ట్ చేస్తూ ఉంటే అందరూ చుట్టూ కానీ వృద్ధాప్యం వచ్చినప్పుడు పట్టించుకునే వాళ్ళే ఉండరు మనం చూస్తూ ఉన్నాం కదా ఒకొక్కప్పుడు రంజీ ట్రోఫీ ప్లేయర్స్ స్టేట్ ప్లేయర్స్ మీరు ఇటీవల పేపర్లలో కూడా తెచ్చారు ఎందుకని ఆహారం లేకుండా బాధపడుతున్నారని ఒకప్పుడు వాళ్ళని చూసి చప్పట్లో కొట్టిన వాళ్ళే వాళ్ళని వెనక పరిగెత్తిన వాళ్ళు ఆటోగ్రాఫీ లిమ్మున్న వాళ్ళే ఏ వైభవాలు వాళ్ళ నుంచి వ్యక్తం అవుతూ ఉంటాయో ఆ వైభవాలు దూరమైన రోజు ఈ ప్రపంచంలో ఎవరు పట్టించుకోరు కాబట్టి ఇది తీసుకొని వచ్చిన మేడలో ఎందుకెచ్చారంటే ఇంకా దీంట్లో వాసనలు వస్తున్నాయి సరేనే కాబట్టి ఇవి నేను దగ్గర పెట్టుకొని ఉంటాను తాజా పుష్పాలు గనక మల్లెపూలు మంచి వాసన వస్తూ ఉన్నాయి సుగంధ భరితంగా ఉన్నాయి వాడిపోతే నేను చేస్తాను వాడిపోయినా కూడా వీటిని దగ్గర పెట్టుకొని ఉంటావా వాసన వస్తువు ఉంది దగ్గర పెట్టుకొని ఉంటాం వాడిపోతే పడేస్తాం మల్లెలైనా అంతే మనుషులైనా అంతే అర్థమవుతుందా మీకు మల్లెలకు ఒక లేదు మనుషులకు ఒక కాబట్టి ఈ ప్రపంచంలో ఇలా కనపడుతూ ఉంది పార్జన సక్త తావనిజ పరివారో రక్త పశ్చాత్ జీవతి జర్జర దేహి వార్తా పృచ్చతి గేహే కానీ దాని దానికోసమే మనం అన్యోత్యుక్ ధనం సంపాదిస్తాం అన్య అన్యోధనం ప్రేతగత భుంక్తే ూ ఏదైతే కష్టపడి మనం సంపాదిస్తామో ఈ ధనమంతా కూడా రేపు పరుల పాలు అన్య అనులు ఇతరులకే అన్యులకే ఇదంతా నువ్వు కష్టపడి ఎంత సంపాదించినా మనం తీసుకుపోయేది ఏమి లేదు అన్యోధనం ప్రేతగత్యుంతే మనం సంపాదించిన డబ్బు అంతా కూడా ఇతరులు తింటారు రేపు ఈ దేహం ఏమైపోతుందని వయాంసి అగ్నిశ్చరీర ధాతు ఈ శరీరంలో ఉండేటువంటి ధాతువులన్నీ కూడాను రేపు అగ్నిలో కాలిపోతాయి లేదా మట్టిలో మడిపోతాయి అంతేకెళ్ళి కనుక మూటలన్నీ కష్టపడి సంపాదించి జీవితం అంతా భగవంతుణ్ణి శ్రమించి సంపాదించిన మూటలన్నీ పరులపాలు ఈ దేహం ఉందే మట్టి పాలు ఇది విషయం ఓకే కాబట్టి పైసలుంటే జనం మజ అంతా పైసలుంటే చాలు పై ప్రేమలు తాయి పైసలుంటే చాలు పై ప్రేమలు తాయి చాలు పై ేమలుతాయి కళ్ళు తెరచి నీవు విత్తము కారి పోగా చిత్తములు మారిపోవు విత్తము కారిపోగా చిత్తముళ్ళు మారిపోవు ఉండరెవ్వరు తోడు మెలుకో జీవా మెలుకో మెలు కోరా జీవా మేలుకో జీవ మేలుకో సంజీవా మేలుకో మాయదారి దారిముడు మార్గాయు నాడు మాయా దారిముడు మార్గాయు నాడు మగత मेलु जीवा मेलुको संप्राते सीहिते कल नहिहि रक्षित डुक्रंकरबना संपादना ఏ క్షణాన ఎముడున్నాడో ఎప్పుడొచ్చి పట్టుకుపోతాడు సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షి కాబట్టి ఈ ధనాన్ని ప్రోగు చేసుకున్నా ఈ ధనమంతా కూడా ఇతరుల కోసం గుర్తింపులు అనుకుంటావేమో ధనం ఉన్నంత వరకే గుర్తిస్తారు ఎప్పుడు సంపాదించలేవు నీవు జీవితం ఎప్పుడు ఒక విధంగా ఉండదు దేహం ఎప్పుడు ఒక పద్ధతిలో ఉండదు మనసు ఎప్పుడు ఒక విధంగా ఉండదు కాబట్టి దేనిని పట్టుకుంటే నువ్వు తరించిపోతావో అది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి జీవితాన్ని ఈ విధంగా వృధాగా కేవలం ఈ ప్రపంచంలో సంపాదించి తృప్తిపడిన వాళ్ళు ఎవరో నేను చూచాం కదా నహి లోకే నహిలోకే విత్తలాభ కష్యచిత్ కరో దృష్టహ ఒక్కడ కనిపించడం లేదు కేవలం ధనాన్ని సంపాదించి నేను నిత్యతృప్తిని పొందాను ఈ ప్రపంచంలో అనేటువంటి వాడు లేదు అంత భ్రాంతి తప్ప కాబట్టి ఈ ధనం ఉన్నంత వరకు ఇతరులు గుర్తిస్తారు కాబట్టి రేపు శిథిలమైపోయినప్పుడు ఈ దేహం నువ్వు ఎలా ఉన్నావని అడిగేవాళ్ళు కూడా లేరు ఆ రోజుల్లో మనకు కూడా ఉండేవాళ్ళు ఎవరు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడమతి కాబట్టి ఇది ఒక మేలుకొలుపు నిద్రపోయేటువంటి వాడిని తట్టి లేవడం అది కాబట్టి ఇంకా జీవితాన్ని ఈ విధంగా వృధా చేసుకుంటావా లేదు భగవంతుని ధ్యానించి తరిస్తావా చూసుకో నువ్వు యొక్క కాలం అంతా ధన సంపాదనలోనే పోతా పేరు ప్రఖ్యాతుల వరకే పోతా కానీ ఇవి ఎప్పుడు శాశ్వతంగా నిలిచేవి కావు ఇతరుల యొక్క అభిప్రాయాలు కావు ఇతరుల యొక్క అభిప్రాయాలు కూడా మారిపోతాయి పోని నా బంధువులు కదా అంటావేమో అన్ని జన్మల్లో ఉండాలి వీళ్ళు ఒక జన్మలో కాదు ఈ జన్మలో వీళ్ళు బంధువులు గత గత జన్మలో ఎంతో మంది బంధువులు కళ్ళు మూసామంటే ఈ ప్రపంచం కనుమరుగైపోద్ది తర్వాత మళ్లీ పుట్టామంటే వేరే బంధువులు ప్రారంభమవుతారు ఇది ఒక్క రోజు కాదు ఇది ఇది ఉంది ఈ విధంగా కాబట్టి బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ దేహంతోనే ప్రారంభమైన ఈ దేహంతో ప్రారంభమైన బాంధవ్యాలు బంధువులు దేహం శిథిలమైనప్పుడు వాళ్లే దీన్ని చూడడం లేదు అది దాని అర్థం అర్థమవుతుంది కాబట్టి ఈ ఈ ఎక్కడి నుంచి వచ్చాయి బంధుత్వాలు ఎక్కడి నుంచి వచ్చాయి సంబంధాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ దేహం నేను అనుకోవడం వల్ల సంబంధాలు వచ్చాయి మరి అలాంటప్పుడు ఈ దేహానికి సంబంధించిన వాళ్ళు ఈ దేహం పశ్చాత్ జీవతి జర్జర దేహే జర్జర దేహే దేవతి నిజంగా ఈ దేహానికి సంబంధించిన వాళ్ళు అయితే ఈ దేహం మూలబడ్డప్పుడు వాళ్ళు చూడాలి చాలా చోట్ల కోమాలకు పోతారు ఎవరి జీవితం ఎట్లా ఉంది తెలియదు కోమాలకు పోతారు నిల్లడితరపు కోమాలో ఉంటారు వీళ్లకు ఉద్యోగాలు ఉంటాయి పెద్ద పెద్ద ఉద్యోగాలు అందుకని ఒక నా అపాయింట్ చేసేస్తారు ఫనీష్ ఎన్ని కేసెస్ ఈ విధంగా నేనే చూసాను పెద్ద పెద్ద వాళ్ళ విషయంలో చూసాను ఇదిగో నయ్య నీకు ఒక నాలుగు వేలు ఇస్తాను లేదు మూడు వేలు ఇస్తాను ఇదిగో మా నాన్న ఆయన కోమలో ఉండాడు ఆయన కావాల్సినంత చూస్తూ ఉండు డాక్టర్ చెప్పినట్టుగా అర్థమవుతుంది ఏ అక్కడి నుంచి వాళ్ళు చూస్తూ ఉంటారు అన్ని సమస్తం వాళ్లే చూస్తూ ఉంటారు ఎప్పుడో ఒకసారి పదిహేను రోజులకు వచ్చి చూసి ఆ టైంలో గనక కళ్ళు తెరిచి చూస్తే ఎవరి కోసం తయారు చేసి పెట్టాము కనీసం ప్రాణ ప్రయాణ సమయ పక్కన కూడా ఉండ ఇది తులసి తీర్థమైన పోయడానికి ఉండరా లేక అది కూడా వాడు సర్వేంటే పోయాల ఏమో వాడికి కూడా చక్కగా జీతం ఇస్తే వాడు పోస్తాడు లేకపోతే వాడు కూడా పోయాడు యావత్ విత్తో ఉపార్జనసక్త యావత్ విత్త ఉపార్జనసక్త తావత్ నిజ పారివారో రక్త పశ్చాజీవతి జర్జర దేహే వార్తం కోపి న పృచ్తి గేహే పోని స్వామిజీ ఉన్నంత వరకు అన్న మీరు చెప్పేది తమాషా ఏదో ముసలతనం వచ్చి ఇది తమాషా ఏదో ముసలితనం వచ్చినప్పుడు కదా స్వామిజీ ఎంతవరకు ఉంటాం అరే అంతవరకు ఎట్లా ఉంటావు అంతవరకు బాగానే ఉంటాం కదా అందరూ ప్రేమగానే ఉంటారు కదా అంటే ముసలితనం వరకు ఉంటామని గ్యారెంటీ ఏంటి ముసలతనం వరకు ఉంటే అదొక రకం ఏమిటి త్ పవనో నివసతి పృచ్ పవనో నివసతి తావర पृती कुशल गे गतावती देहा पाए हा आ, आ गति वायु देहा पाए गतावती वायू देहा पाए भारिया బియ్యీ తస్ కాయే భార్యా బివ్యీ తస్ కాయే భజ గోవిందజ గోవిందజ గోవిందజ గోవిందో గోవిందో భజ మూఢమతే భజ గోవిందో భజ గోవిందో గోవిందో భజ మూ పవన దేహే నివసతి ఎందుకంటే అయ్యా పశ్చాత్ జర్జర్జేహే జీవతి గేహే వార్తాం కోపి నపృతి కాబట్టి దేహం శిథిలమైపోయినప్పుడు ఎవరు కుశలం అడగరాని అంటే పోనీటి స్వామిజీ దేహం బాగున్నంత వరకు అడుగుతారు కదా చూడు వార్త ఎట్లా ఇక్కడ యావత్ పవన దేహే నివసతి తావత్ పృచ్తి గేహే కుశలం గేహే కుశలం పృచ్తి అది కాబట్టి ఈ దేహంలో గాలి నడుస్తూ ఉంటే ప్రాణసంచారం జరుగుతూ ఉంటే గాలి పీల్చుకుంటూ ఉన్నాం వదులుతున్నాం యావత్ పవన నివసతి కాబట్టి ఇందులో గాలి ఉన్నంత వరకు ఉశ్వాసలు నిశ్వాసాలు జరుగుతూ ఉన్నాయి గాలి పీల్చుకుంటూ ఉన్నాం గాలి వదులుతూ ఉన్నాం అంతవరకు అందరు కుశిల అడుగుతారు ఇప్పుడు కూడా గతవతి వాయో దేహాయే దేహాయే దేహ అపాయే వాయో గతవతి అది ఎక్కడ దేహం అపాయానికి గురైనప్పుడు ఇది తమాష ఎన్ని ఉపాయాలతో మనం దీన్ని రక్షించుకోవాలనుకున్నా దీని వెనక అపాయం ఉండదు అనేది మనకు అర్థం కాదు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 అదే వేసవ కాలం వచ్చినప్పుడు కద్దరు వర్షాకాలంలో కాకిబట్లు ఇవన్నీ వేసుకొని దాన్ని చక్కగా రక్షించుకుంటూ పోయారు ఇవన్నీ ఏమిటో తెలుసు ఉదయాన్నే వాకింగ్ వాకర్స్ అసోసియేషన్ దాంట్లో సభ్యులు ఎందుకని ఆనంద్ అవి ఉండాల ఉండాలి ఉండాలి ఇదంతా ఉపాయాలు దేనికి ఉపాయం ఇదంతా దేహం ఇంకా కొంతకాలం ఉండడానికి ఉపాయాలు కాబట్టి మనం ఒకవైపు ఉపాయాలు ఆలోచిస్తూనే ఉంటాము తెలియకుండా అపాయం పడిపోతా దేహం అది తమాషావుతా గతవతి వాయువు దేహాపాయే దేహ అపాయే వాయువు గతవతి దేహం అపాయానికి గురై ఈ దేహంలో ఉండేటువంటి గాలి ఏదైతే ఉందో మనం పీల్చుకుని వదిలేటువంటి గాలి గతవతి అది ఎప్పుడైతే పోతూ ఉందో ఆ తరువాత మరుక్షణమే అపాయానికి గురయ్యేటువంటి క్షమం వచ్చినప్పుడు ఏది పెద్ద అపాయం ఇంకా దానికి మించిన డేంజర్ లేదు అటువంటి అపాయం జీవితంలో చిన్న చిన్న అపాయాలు అవి ఉంటాయి ఓ పెద్ద అపాయం ఉంది అది మృత్యు సాగు అది వచ్చినప్పుడు దేహ అపాయే వాయువు గతవతి ఏ దేహం నుండి వాయువు పోయినప్పుడు భార్య బిభ్యతి తస్మిన్ కాయే అది తమాష ఆ దేహాన్ని చూడడానికి భార్య కూడా భయపడుతూ ఉంది ఇది ఎప్పుడు జరుగుతుంది చెప్పండి నేను అనుకుంటున్నా జర్జర దేహే జీవతి అన్నప్పుడు అది వృద్ధాప్యం సరేనా కనుక వృద్ధాప్యము అనేది ఏ అరవై డెబ్బై సంవత్సరాల కానీ పూర్వం ఇప్పుడు బాగా మెడిసినల్ గా బాగా అడ్వాన్స్ అయిపోయింది కనుక ఎనభై వస్తే గానీ వృద్ధాప్యం కాదు ఎనభై వచ్చినా కూడా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు అర్థమవుతుందే అది కనుక వృద్ధాప్యం కాని ఇది మృత్యు వృద్ధాప్యానికి సంబంధించింది కానీ కాదు ఇది ఇది ఏ క్షణమైనా జరగచ్చు ఎప్పుడైనా జరగచ్చు ఇది మన జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయం ఏ క్షణానన్నా జరగచ్చు ఇది అర్థమైతే ప్రతి క్షణం జాగ్రత్తగానే ఉండం అది ఎందుకో తెలుసా అపాయం ఉంది ఆ అపాయం ఏ క్షణమన్నా రావచ్చు ఆ క్షణమేదో ఈ క్షణమే కావచ్చు ఇటువంటి చాలా లోతుగా ఆలోచించాలి మనం ఆలోచిస్తే వైరాగ్యం వస్తుంది ఒక ఆటో నిలబడుకొని ఉన్నది చూడలేదే మీరు న్యూస్ ఆటో నిలబడుకొని అక్కడ ఆటోలో పది మంది ఉన్నారు అంతే పెద్ద ఆటో దాంట్లో పది మంది ఉండరు సైడ్ సైడ్ పెట్టుకుని ఉన్నాడు అంతే ఏం జరిగిందో ఏమో తెలియదు వెనక నుంచి ట్రక్ వస్తూ ఉంది లారీ వస్తూ ఉంది ఒకటి లోడ్లో బాగా లోడ్డు ఫుల్ లోడ్లో ఉంది లారీ నేరుగా వచ్చి తిరిమెక్కేసింది అంతే ఏం లేదు నిలబెట్టుకుని ఉన్నాడు నడవడం కూడా కాదు జస్ట్ అట్లా నిలబెట్టుకుని ఉన్నాడు వచ్చి స్పాట్లో ఎనిమిది మంది చచ్చిపోయారు మూడు రోజులు త్రీ డేస్ బ్యాక్ ఇక్కడే అర్థమవుతుంది దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంతే చెప్పండి ఏదో ప్రయాణం చేస్తామనుకున్నారు కాని అక్కడ మరణిస్తామనేటువంటి అభిప్రాయం ఎవరికైనా ఉంటుంది ఒక్కటే అర్థం చేసుకు కానీ ఇక్కడ ఎవరైతే ఎనిమిది మంది స్పాట్లో చచ్చిపోయారు వీళ్ల ఇళ్ళు ఎక్కడెక్కడో ఉండయి ఆ గ్రామంలో ఒకరు ఆ గ్రామంలో ఒకరు ఆ గ్రామంలో ఒకరు రాశారు అవంతా నేను విన్నాను దాంట్లో న్యూస్లో కాకపోతే ఏ గ్రామం నాకు అన్ని గ్రామాలకు సంబంధించిన వాళ్ళు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ పోతుంది వాళ్ళకి సమాషా చూడని వాళ్ళు హైగా ఉంటారు ఇంట్లో ఇదిగో మా నాన్న వెళ్ళాడు మా అన్న వెళ్ళాడు మా అమ్మ వెళ్ళింది ఒక్కొక్కరు ఒక్కకింట్లో ఇదిగో పలాని తీసుకురావడానికి వెళ్ళింది మా అమ్మ కొబ్బరికాయ తీసుకుని రావడానికి వెళ్ళింది ఇదిగో మా నాన్న ఆ పనిగా వెళ్ళాడు మా వస్తాడు అని వాళ్ళంటే నేరుగా పోయి అయ్యా మీ నాన్న పలానా ఆటోలో ఉంటే ట్రక్ వచ్చి కొట్టేసింది చచ్చిపోయాడు స్పాట్లో డెడ్ బాడీ వస్తా ఉంది అంటే ఎట్లా జరిగింది కదా జరుగుతూ కదా రోజు ఇవి ఎవరికో జరుగుతాయనేటప్పుడు నవ్వులు వస్తాయి ఇది మనకు కూడా జరగచ్చు వచ్చినప్పుడు వైరాగ్యం వస్తుంది విచార్యమాణి ప్రతిదాన్ని చక్కగా విచారిస్తూ పోతే యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్తి కుశలం గేహి గతవతి వాయువ దేహాపాయే భార్య బిభ్యతి తస్మిన్ కాయే కనుక ఆ వాయువు పొయ్యేది ఎప్పుడో ప్రాణం పొయ్యేది ఎప్పుడో శాశ్వతంగా కళ్ళు మూతపడేది ఎప్పుడో ఆ క్షణాన ఈ ప్రపంచానికి మనకు ఉండేటువంటి బాంధవ్యాలన్నీ తెగిపోతాయి భార్య కూడాను ఏ భార్య అయితే ప్రాణ సమానంగా దూచిందో ఆవిడ ఈరోజు దేహానికి దగ్గరగా పోవాలంటే భయపడతా ఉంది అంటే చూడండి ఎక్కడొచ్చింది అదే దేహం ఎక్కడొచ్చింది మార్పు అంత అంటే చనిపోయిన తరువాత విలువ లేనిదైపోయింది దేహం అంతవరకు విలువ విలువలేనిదైనా పర్వాలేదు ఒకవేళ విలువలేని తెలుస్తుంది అయినా కొంతకాలం నిలుపుకోరు కూడా దాన్ని అదే తమాష ఇంత ప్రేమించేటువంటి దేహాన్ని ఇంకా తరలించడానికి ప్రయత్నాలే కానీ ఏమి విలువ చెప్పండి దానికి ఏమి వాల్యూ ఇప్పుడు ప్రాణం ఉన్నంత వరకు వ్యాల్యూ కాబట్టి దేహ సౌందర్యం దానికోసం టైం వేస్ట్ చేసుకోకూడదు అది అక్కడ ఇప్పుడు ఇదంతా వేస్ట్ ఇప్పుడు మనం మాంజా వేస్తామనుకోండి మాంజా వేయడానికి ఒక అరగంట ముప్ప గంట పడుతుంది హాయిగా విష్ణు సహస్రం పారాయణం అయిపోతుంది చక్కగా అర్థమవుతుంది ధ్యానం జరుగుతుంది జపం జరుగుతుంది ఉదయం లేచిన మొదలుకొని ఒక్కొక్కదానికి దేహం కోసమే సరిపోయింది ఉదయం లేచిన మొదలుకొని ఎందుకని ఈ దేహ సౌందర్యం దేహ సౌందర్యం ఏమి సౌందర్యం అది ఇదిగా ఒక్క క్షణంలో ఈ విధంగా అయిపోద్ది భార్యాభిజ్యతి అంత భయపడే దేహం అయితే పెళ్లి చేసుకుని ఉండదు పులిని తీసుకుని ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పండి ఒకవేళ మనస్తత్వం అదే అయినా పులి అని చెప్తే ఎవరు చేసుకుంటారండి రూపం లే బాగుండనే తరువాత పులి లక్షణాలు ఉన్నాయా లేవా అది వేరే విషయం లేదు తనలో ఉంటే అతను పిల్లయిపోతాడు అది వేరే విషయం మళ్ళీ అది ఎటు ఎక్కడో చోట పులి ఉండాల్సిందే అదే సంసారం అంటే సరేనా సంసారణ్యం అంటారు తెలుసా అరణ్యంలో పులి ఉంటుంది సంసారాన్ని అరణ్యం తిందు బలస్తా సంసారంలో కూడా పులు ఉంటుంది ఒక్కొక్క ఇంట్లో మగ ఒక్కొక్క ఇంట్లో మీరు ఊరికే మీకు ఆశ్రమాలు కానీ ఇట్లా మా ఆశ్రమాల్లో రెండు పులులు ఉంటాయి ఎక్కడికి పోయినా గాలి లేకుండా ఉంటుంది ఏంటి గాలి ఉంటేనే మరి బ్రతికేది అర్థమవుతుంది ఇలా ఉంటాయి కనుక అంత సౌందర్యం ఉందని అందం ఉందని ఆ వ్యక్తి వల్ల ఆనందం వస్తుందని ప్రేమించే ఇష్టపడి పెళ్లి చేసుకునేటువంటి భార్య బిబ్్యతి తస్మిన్ కాయ ఆ దేహాన్ని చూడడానికి భయపడుతుందంటే ఏమిటి అసలు దాని వాల్యూ చూడండి ఒక పక్షి తెచ్చిపోయింది అనుకోండి కొంటారు దాన్ని చేప తెచ్చిపోతే కొంటారు చచ్చిపోయిన చేపలే కదా కొన్ని ఎక్కువ నాకు తెలియదు ఎందుకంటే బై భర్త నాకు అలవాట్లేదు కూడా చూసాం మన కూడా చూశారు తవడే స్వాసంలో ఇప్పుడు అప్పుడు నేనున్నప్పుడు లేవు ఇప్పుడు బయట అక్కడ దూరం లేండి బ్యారేజ్ దాటిన తర్వాత అక్కడ అన్ని పెట్టేస్తున్నారు అంగళ్ళు అంతా అన్ని రకరకాలైన అంగళ్ళు ఉన్నాయి చెప్పంత పెద్ద వేసుకోడు అది పడిపోయాడు ఇక్కడ పడ్డవాడిని చూడడానికి భార్య బిబ్బ్యతి అక్కడ ఒక్కొక్కరు దాన్ని ఎత్తి చూస్తాడు ఇది వెయిట్ సరి ఈ చేప ఎంత వెయిట్ సచ్చిన చేపను కొంటా ఉండా మనిషి చచ్చిన పక్షిని కొంటా ఉండాడు కోడి చచ్చిపోతే కొంటా ఉండాడు మనిషి చచ్చిపోతే ఎంతకిస్తావుడా ఏమండి మా ఇంట్లో ముసలాయిన పో ఎక్కడైనా ఉన్నారు ఇది కాకపోతే మనం అడుగుతాం పోయినాడయ్యా ఇన్సూరెన్స్ మీరనిపిస్తు మనం అడుగుతామేమో గాని ఆ శరీరానికి ధర అనేది ఇప్పటి అంటే పచ్చి శరీరాన్ని కొంటాడు అర్థమవుతుంది మలమూత్రాలు తినేటువంటి కోడిని మనిషి కానీ ఈ దేహానికి మాత్రం విలువలెత్తా మర్షిడు చచ్చిన తర్వాత ఏ జంతువు దేహం ఏదో ఒక రకంగా ఉపయోగపడతాయి కొన్ని జంతువులు చచ్చిపోతే వాటి దంతాలు ఉపయోగపడతాయి అయితే వీరప్పనయ్యి ఉండాలి అర్థమవుతుంది కాబట్టి కొన్ని దంతాలు చక్కటి అందమైనటువంటి వస్తువులను తయారు చేయడానికి ఉపయోగపడతాయి కొన్నిటి చర్మాలు ఇప్పుడు నేను పాడుతూ ఉంటే ఆయన అది చర్మం జంతు చర్మం కాబట్టి జంతు మీద ఉండేటువంటి చర్మం తీసి దాన్ని డోలక్కకి వేసి దాన్ని ఒక మధ్యలోగా తయారు చేస్తే మృదంగంగా తయారు చేస్తే అది భగవన్ నామానికి ఉపకరిస్తూ ఉంది సరే కాబట్టి ఇలా చూసినప్పుడు కొన్ని గోళ్లు ఉపయోగపడతా ఉండయి కొన్ని చర్మాలు ఉపయోగపడతా ఉన్నాయి కొన్ని రోమాలు ఉపయోగపడతా ఉన్నాయి రోమాలు సత్యనది మనం గుండు చేసి వెన్నీ తీసుకొని వచ్చి వెంట్రుకలన్నీ మూటగట్టి ఒకరికి ఇస్తే తీసుకుపోతారాడు కన్నా ఇప్పుడు అదే ఒక జంతువు దేహం మీద ఉండేటువంటి రోమాలతో చక్కగా ఉన్ని బట్టలు నేసిస్తే అవి కప్పుకొని పడుకుంటున్నాం నిద్ర వస్తూ ఇదే శవమీ అని పక్కన పెడితే నిద్ర వస్తుంది ఏమి ఏవి ఏమి తమాషా దీనికోసం నడుస్తా ఉంది యావత్ పవనం నివసతి దేహే తావత్ పుష్యతి కుశలంగే హే గతవతి వాయో దేహాపాయే భార్య బిభ్యతి తస్మిన్కాయే ఈ దేహాన్ని చూడడానికి భార్య కూడా భయపడిపోతా ఉన్నది ఆమె ఆ భార్యే నిన్న భర్తను ప్రేమించిన భార్యే ఏ భర్త లేకపోతే నేను జీవించలేననుకున్నదో ఆవిడే ఇప్పుడు అదే దేహం దగ్గరుంది కానీ పోలేకపోతా ఉంది అది ఇక్కడ ఎందుకని అమ్మా నా భర్త కాదు నీ భర్త కాదేంటి అవును నా భర్త అయితే నేను ఇంత దుఃఖపడుతూ ఉంటే చూస్తూ ఉంటాడా వదర్చకుండా కానీ అక్కడ పడుకొని ఉన్నాడంటే నేను ఏడుస్తూ ఉన్నా అతను నా భర్తగాడు నా భర్త పోయాడు ఈ శరీరం మిగిలింది ఇక దీన్ని తరలిస్తారు దీన్ని శ్మశానంలో పది పెట్టి కాల్చేస్తారు లేదా మట్టిలో పూడ్చేస్తారు దీన్ని కాబట్టి రేపు శ్మశానంలో పిడికిడే బుడిదిగా మారిపోయేటువంటి ఈ దేహాన్ని నా భర్తగా నేను అంగీకరించుటిమీత పండురాలేడు రెండూ ముక్కలాయే మీద పండురాలి గుడు ముక్కలాయి గుటి మీద పండురాలి గుడు రెండు ముక్కలాయి గుటిలోమ్మ చిలుక గు పాలయ కుటిలో చుక కు కు కుటలా పాల్ గోటి లేదీరా చిన్న గోడు బో ఎరా గోటి చిదిరా చిన్న గూడు చిన్నబోయరా కాబట్టి చూస్తే ఇదిగో చిన్నపోయింది ఎందుకని ఎక్కడో పైన చెట్టు మీద ఉండేటువంటి ఒక కాయ ఒక పండు పెద్ద పండు రాలింది కింద కొమ్మ మీద ఉంది గూడు దాంట్లోనే ఉంది చిలుక పడింది దాని మీద గూడు రెండు ముక్కలైపోయింది చిలుక ఎగిరిపోయింది కాబట్టి ఆ మృత్యు ఎప్పుడు మన మీద పడుతుందో తెలియదు ఈ దేహం శ్మశానం పాలైపోతుంది జీవుడు మాత్రం విడిపోతాడు అంతే ఆ తరువాత ఎవరు ఎవరికి సంబంధించిన వాళ్ళు ఈ ప్రపంచంలో భార్య బిభ్యతి తస్మిన్కాయే ఆ దేహాన్ని చూడడానికి భార్య కూడా భయపడతా ఉంది అందువల్ల ఏంటి ఘనాన్ని వినియోగించుకోవాలి ఏదో వృద్ధాప్యం వస్తుంది అప్పుడెవరున్న అదిగాది కావాల్సింది వృద్ధాప్యమే అవసరం లేదు జన్మ ఎప్పుడైతే వచ్చిందో మృత్యువును వెంట వచ్చింది అది తమాష జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం కాబట్టి జన్మ మృత్యు చావు జరా ముసలితనం వ్యాధి రోగాలు ఏవైతే ఉన్నాయో దుఃఖం దుఃఖం ఏదైతే ఉండదో వీటి విషయంలో అనుదర్శనం భగవంతుడు చెప్పింది అది భగవద్గీతలో అర్జున అనుదర్శనం దర్శనం కాదు అనుదర్శనం పునః పునః దర్శనం ఇది పదే పదే దీని గురించి నువ్వు దర్శిస్తూ ఉండాలి ఈ సత్యాన్ని కాబట్టి ఎప్పుడైతే జన్మ వచ్చిందో మృత్యువు కూడా ఉందని అర్థం సరేనా ఈ జన్మ మృత్యువుల మధ్య వృద్ధాప్యం ఉంది మళ్ళీ జరా అది భయంకరమైనటువంటిది అది వృద్ధాప్యం అనేటువంటిది కూడా మనం భరించక తప్పదు కాబట్టి ఇంతకు ముందు చూచినట్టుగా అయ్యా పశ్చాత్ జీవతి జర్జరదే వార్తాం కోపె నపురుచతే వృద్ధాప్యం వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు పలకరించాలంటే ఎంత భయంకరమైన పరిస్థితి ఆలోచించండి వృద్ధాప్యంలో ఎప్పుడైతే దేహం శిథిలమైపోయిందో మన ఆరోగ్య పరిస్థితి బాగలేదో మన వాళ్ళన్నటువంటి వాళ్ళు అప్పుడే మనకు దగ్గరుండాలి కానీ అటువంటి సమయంలోనే విడిచిపెడతా ఉండాలంటే ఏమిటి దాని పరిస్థితి కాబట్టి వృద్ధాప్యమే భయంకరం అటువంటి పరిస్థితిలో నిర్లక్ష్యం అనేటువంటిది భరించలేనటువంటి విషయం దుర్భరం అనేటువంటి విషయం అందువల్ల అటువంటి పరిస్థితిలో నీకు ఎవరు తోడు ఇదే ఒక మేలుకొలిపి ఏమిటంటే అబ్బాయి వాళ్ళు ఉన్నా చేయగలిగేది ఏమి లేదు ఒకవేళ వృద్ధాప్యంలో మనకు బాధలున్నా కష్టాలున్నా ఏమున్నా వాటిని పోగొట్టాలంటే భగవంతుని కృప కావాలి భగవంతుని కృప కావాలంటే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూలమతే అది ఇంకేలే అది కనెక్షన్ కనుక ఈ దేహం ఎప్పుడైనా రాలిపోవచ్చు ఆ రాలిపోయినటువంటి క్షణంలో ఈ దేహానికి ఏ విలువ భారీ కూడా చూడడానికి భయపడతా ఉంది కాబట్టి ఈ అందరికీ ఉంది జన్మించిన ప్రతి వ్యక్తికి మృత్యు ఒక దశలో వృద్ధాప్యం ఉంది అందువల్ల జన్మ మృత్యు మృత్యు ఎప్పుడో అనుకుంటానో ఎప్పుడైనా రావచ్చు జరా మొసలతనము వ్యాధి ఇది వ్యాధి దీనికి ఏమన్నా వయసు ఉందే ఫలానా వయసులో వాడికి వస్తుందని చెప్పడానికి అవకాశం ఉంది ఎవరికన్నా రావచ్చు ఎప్పుడన్నా రావచ్చు దుఃఖం ఇది ఇంకా ఘోరం దుఃఖం ఎప్పుడు ఉంది చిన్నప్పటి నుంచే ఉంది మాస్టర్ కొట్టిన దగ్గర నుంచి అమ్మ కొట్టిన దగ్గర నుంచి ఉంది దుఃఖం కాబట్టి ఇవన్నీ కలిసి ఉంటేనే జీవితం కాబట్టి ఎప్పుడో వస్తుందని కాదు ఎప్పుడు దుఃఖంలోనే ఉన్నాం మనం ఎప్పుడో ఆపదలు వస్తాయని కాదు ఎప్పుడూ ఆపదల్లోనే ఉన్నాం అనేటువంటి సత్యం ఒకటి మనసుకు గనక పట్టిస్తే భచగోవింద్ అప్పుడు మనసు భగవంతుని మీద పోతుంది కానీ ఇంకొక విధంగా ఎన్ని విన్నా ఎన్ని చేసినా వెళ్లేందుకు అవకాశం లేదు పూజలు చేయండి ఏమన్నా చేయండి ఎందుకంటే పూజ చేసిన తరువాత మళ్ళీ రేపు ఇంకా బాగా పూజ చేయాలా ఎక్కువ డబ్బు సంపాదిస్తే అనిపిస్తుంది అంతేంకేంటి ఈరోజు ఒక చక్ర పొంగలితోనే చేశాము రేపు చక్ర పొంగల్ పులిహోర అది ఇది అన్ని కలిపి చేయాలంటే ఇంకా ఎక్కువ సంపాదించాలనుకుంటాడే గాని జ్ఞానం కలిగినప్పుడే వైరాగ్యం ఏర్పడినప్పుడే తను చేసేటువంటి పూజకు గానీ తను చేసే ధ్యానానికి కానీ ఒక విలువనేది వస్తుంది కానీ వైరాగ్యం లేకపోతే వచ్చేందుకు అవకాశం లేదు కాబట్టి జ్ఞాన సాధన వైరాగ్యం మోక్ష సాధన ఏమో జ్ఞానం మోక్షానికి సాధన జ్ఞానం జ్ఞానానికి సాధన వైరాగ్యం ఈ వైరాగ్యం అంతా దీనివల్ల మనకు కలుగుతూ ఉంటుంది కాబట్టి ఈ జీవితం ఎప్పుడైనా రాలిపోవచ్చు రాలిపోయినప్పుడు భార్య కూడా భయపడిపోతుంది అని తెలుసుకుంటూ ఉన్నాం గనక దాని అర్థం ఏంటో తెలుసా చక్కగా ఉన్నప్పుడే మళ్ళీ మరుక్షణంలో ఇది సహకరిస్తుందో లేదో గళ్ళమ్మున్న సొగసు మాయకమునుపే గళ్ళమ్మున్న సొగసు మాయకమునుపే రాగభావములు చదరకమునుపే గళ్ళమ్మున్న సొగసు మాయకమునుపే రాగభావములు చదరకమునుపే బొంగురుగూతును పడయకమును పే బొంగురుగూతును పడయకమును పే స్వరసారము ఆగకమును పే పాడనీ నామన కృష్ణ నిన్ను నాకారా పాడని నా మనసారా రేపు పాడాలనుకుంటే వీలుంటుందో లేదో రేపు చూడాలనుకుంటే ఈ కళ్ళు ఉంటాయో లేదో రేపు ధ్యానం చేయాలి అనుకుంటే నేనుంటానో లేను కనుక హే భగవాన్ ఉన్న క్షణాన్ని వినియోగించుకుంటూ పోవాలి ఇది టైం మేనేజ్మెంట్ కాబట్టి ప్రాణం ఎప్పుడైనా పోవచ్చు కాని ఆ ప్రాణం పోయినరోజు ఈ ప్రపంచంలో ఏమి ఉండదు ధనం సంపాదించినట్టు ఒక జనం కాబట్టి జనం మీద వ్యామోహం అనవసరం ఎందుకని ప్రాణమే శాశ్వతం కాదు దేహమే రాలిపోయే పరిస్థితి ఉంది గనక భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి ఓకే కాబట్టి ఏం చేయాలి స్టార్ట్ చేయాలి భజ గోవిందం ఎప్పుడు ఆ ఎప్పుడు డేంజర్ అది ఎప్పుడు డేంజర్ ఎందుకో తెలుసా ఎప్పుడూ నేనున్నావు అంటే ఏ కాలంలో అర్థం ఇంకా దాన్ని సాగదీస్తే నేను రిటైర్ అయిన తర్వాత అంటాడు అది ఆడ ఈ లోపల రిటైర్ అయిపోతే జగత్తు నుంచి ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత భగవంతుని ధ్యానిస్తాము రిటైర్ అయ్యే లోపల ఈ ప్రపంచం నుండి రిటైర్ అయ్యామనుకో చేసేది అందువల్ల ఎప్పుడు ఇదిగో మనకు సంస్కారం కలిగింది గనకని శృతి మందిరంలో ఉన్నాం లేకపోతే ఉండే ప్రశ్న లేదు మనకు సంస్కారం ఉంది భక్తి ఉంది గనకనే ఉన్నాం ఎంత భక్తి ఉంది అనేది వేరే విషయం సరేనా సంపాదించేవాళ్ళు డబ్బు ఎంత ఉందనే సంపాదించేదే లే ఎంతుందని ఎంత ఉందని దాన్ని ఇంకా ఎంతో ఎంతో ఎంతో ఎంతో ఎంతో ఎంతో ఎంతో ఎంతో ఎంతో అంత చింత ఓకే అని ఎట్లాగైతే అనుకుంటూ ఉన్నాము ఓ వ్యాపారం ప్రారంభించిన తర్వాత రోజు రోజుకి నా యొక్క ఆదాయం పెరుగుతూ ఉండాలి నేను గొప్ప ధనవంతుని కావాలని ఎట్లా అనుకుంటున్నావు అట్లాగే ఇక్కడ కూడాను జ్ఞానం లేకపోతే పర్వాలేదు జ్ఞానం లేకపోవడం దోషం కాదు జ్ఞానం కోసం ప్రయత్నం చేయకపోవడం దోషం అర్థమవుతుంది జ్ఞానం లేదు అని బాధపడుతూ నిద్రపోతే రాదు జ్ఞానం కష్టపడితే వస్తుంది జ్ఞానం అర్థం చేసుకుంటే వస్తుంది జ్ఞానం లేదనుకో మన జ్ఞానం అవసరం లేదా ఉండు అంతే కనుక ఇప్పుడు అర్థం అయింది ఏం చేయాలి ఎప్పుడు స్వామీజీ ధ్యానం ఓ నేను రిటైర్ అయ్యింది నో నో నో నో నో అది ఎప్పుడు అని క్వశ్చన్ వేశాడు అనుకోండి అనడమే మనం ఎప్పుడు ఎప్పుడూ ఎందుకని ఎందుకని స్వామిజీ ఎప్పుడూ చేయడం లేదు కనుక ఎప్పుడూ చేయి అదే మళ్ళీ నువ్వు ఎప్పుడు అని అన్నామంటే ఎప్పుడూ చేయు అంటే బాలస్తావత్ క్రీడాసక్త బాల స్వత్ కీడాసక్ తరుణస్వత్ తరుణీసక్ వృద్ధస్వత్ చింస వృద్ధస్ చింతసక్ పరసే బ్రహ్మణి కి న పరసే బ్రహ్మణి కి న భజ గోవిందజ గోవిందో గోవిందో భజ మూఢమతే భజ గోవిందో భజ గోవిందో రుణ తరుణీసక్తూ తా బాల చిన్న పిల్లవాడుగా ఉన్నంత వరకు దేని మీద ఉంటది ఆటలే బొమ్మలే తరుణావత్ తావత తరుణ యుక్త వయసు వచ్చింది అనుకోండి అప్పుడు బొమ్మలు కాదు బొమ్మలు కావాలప్పుడు భామలు తరుణీ సత్త అదే సరేనా బొమ్మలు బొమ్మతో ఆడుకోవడం ఒక దశ భామతో ఆడుకోవడం ఇంకొక దశ వృద్ధావస్థ ఇది ఇది తమాష పోని ఈయనేదో ఆడుకుంటున్నాడని కాలం వదిలిపెడతదే తింటూ ఉంటే మనిషి పెరగకుండా ఉండలేడు తింటూ ఉంటాడు ఆడుతూ ఉంటాడు ఆడటలోనే పెరిగిపోతూ ఉంటాడు వృద్ధావస్థ అప్పుడేంటి బొమ్మలు పనికి వస్తాయా భామలు ఇంకేంటప్పుడు చింత ఆసక్త ఇది ఇంకా చింత అక్కడ ఏమని మా మనవుడు ఏమయ్యాడు మా మనవలు ఎన్ని గొడవలు అంటే అది చూస్తుంటే అనిపిస్తుంది అబ్బా మనం కూడా ఇట్లాగే అవుతుంది చాలా గొడవ ఏ నా దగ్గరికి సాంజీ ఏజ్ మళ్ళీ ఇదొకటి రాంగ్ ఏంటి ఇప్పుడు నీ గొడవ ఎనభై సంవత్సరాల్లో జీవితం అంటే ఏమిటో వడపోసి కలిసి పాసే వడబోయడము కాయడము వడబోయడము తాగేయడం తర్వాత ఏంటి ఇప్పుడు అదే చూసేసాను జీవితం అంత ఇప్పుడు ఏం చేయమంటావు కొద్ది మనశ్శాంతి లేదు స్వామి ఇది వడబోతా మొదట ఏమో జీవితం లాస్ట్ నాకు చూపిస్తారు ఆయన జీవితం ఏంటి తెలుసా ఏమిటండి ఏమి లేదు స్వామి ప్రాబ్లమ్స్ ఏమి లేవు ఏదో సంపాదించాం అయిపోయింది పిల్లలంతా కూడా బాగా వెల్ సెటిల్డ్ వాళ్ళు వెల్ సెటిల్డ్ నువ్వేంది ఏమిటి ముగ్గురు పిల్లలు స్వామిది ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ఒకడు కలిఫోర్నియాలో ఉన్నాడు హిజ్ ఎంఎస్ డాక్టర్ అక్కడ మంచి పేరు ఎవరికి నీకు ఆయనకే ఆయనకే సరే ఇంకా నెక్స్ట్ ఏంటి రెండో వాడు కెనడాలో ఉన్నాడు వాడు కూడా ఇంజనీర్ అక్కడ వాడు గట్టి నేను కూలిపోతానే ఉన్నాడు సరే నెక్స్ట్ ఏంటి మూడోది ఏంట మూడో వాడు పాపం మంచి బ్యాంకులో పెద్ద మంచి ఉద్యోగం ఉన్నాడు స్వామిజీ కలకటాలో ఉండాడు ఇప్పుడేంటి నేను ముసలామి ఇక్కడ ఉన్నా ముసలామి మళ్ళీ ఆయన ఆవిడ కనుక ముసలాయన ఒప్పుకోడు మళ్ళీ అది ఏమన్నా వచ్చావంటే ఏదో ముసలాయన ఉన్నాడు ఇంట్లో అంటే నేను మీ భార్య చెప్పింది ఇట్లా మీరు ఏదో ఇంట్లో ఉన్నారట ఏదో పని ఉందట కదా ముసలాయిన ఇట్లున్నాడు ఆహా మీ తన్నదట్లా నన్ను ఊరించి వస్తాడు అవును ఏది నన్ను ముసలాయిన కాదా ఇంతే ఇంతే స్వామిజీ మీరు చెప్పేది కరెక్ట్ బజివంధం ఎందుకయ్యా ఎందుకు నేను చెప్పేది ఏంటి మంచే అదే ముసలాయనైతే ఎందుకు చేసుకున్నదట ఆవిడ చేసుకున్నది ముసలాంటి కాదురా పిచ్చి స్వామి వారు యూనో ముసలాడిని ఎందుకు చేసుకుంటారు అట్ట నువ్వు పసి ఉన్నప్పుడే చేసుకుంది ఇప్పుడు ముసలాయనైనా ఊహో ఇప్పుడు పోలీసు ఆయన భార్య ఉందనుకోండి ఏమమ్మా మీ వారు ఏం చేస్తారంటే కానిస్టేబుల్ అండి అంటే ఆయన ప్రమోషన్ వచ్చి ఎస్ఐ అండి ఎస్ఐందా అప్పుడు కానిస్టేబుల్ చెప్పమంటారు మళ్ళీ ఆయన ప్రమోషన్ వచ్చి ఇన్స్పెక్టర్ అయ్యాడు అనుకోండి ఏమమ్మా మీ భర్త ఏం చేస్తారండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇన్స్పెక్టర్ అండి సబ్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ డివైఎస్ పే నేటను కూడా అప్పుడు ఏం చెప్తుంది కానిస్టేబుల్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరి పెరుగుతుంటే ఎట్లాగైతే పెరిగాయో అప్పుడు మా వారు పెళ్ళైనప్పుడు వారు అంటే అప్పుడు వారు ఆ వారు సరైనటువంటి అభినయం వారు అదే ఇప్పుడు ముసలాయిదా డి ఎస్పీ అయ్యాడు ఇప్పుడు కాబట్టి వాటిలో ఎట్లాగైతే పెరుగుతూ ఉంటే వాటిని బట్టి పిలుస్తాము ఇక్కడికి కూడా అంతే ఇప్పుడేంటి నేను ముసలా మసలమీ ఉన్నాము ఏదో పెన్షన్ వస్తుందనుకోండి పదిహేను వేలు చూడు ఇంకేంటి ఇల్లు ఉంది ఏదో కారు కూడా ఉందనుకోండి అందువల్ల దాంతోనే వస్తాను ఆశ్రమే ఇప్పుడు ఏంటాయా నీ బాధ ముగ్గురు సెటిల్ అయిపోతుంది ముగ్గురు పిల్లలు ఆడపిల్లలు లేరేంటివి ఆస్తి ఉండిపోయా ముసలా ఉండే కారుంట ఏంటి అసలు నీ బాధ చేతాడు ఆ విధవులకి ఎంత కష్టపడి నేను వాళ్ళని చదివించాను ఇప్పుడు ఏంటి ఒక్కడ కూడా ఫోన్ చేయడు ఏమి స్వామీజీ ఎట్లా ఉండవని రాస్తే ఇట్లా ఉండవు కదా మళ్ళీ రాయడం ఎందుకు ఉండవు కదా సరే స్వామీజీ వాడిక ప్రేమ ఉండాలన్నా లేదా ఇంక ఇతను చెప్పండి నేనంతా అజ్జుడు వాళ్ళు రాయలేదని అంటే నేను ఎత్తిన పాలు పోసినట్టు ఎందుకో తెలుసా ఫోన్ చేశాడు అనుకోండి ఆ టైం వేస్ట్ ఈలోగా భజగో ఎందుకంటే నువ్వే చెప్తావు కదా వాళ్ళని ఎంతో కష్టపడి వాళ్ళని పెంచడానికి కష్టపడితే ముస్లిం కోసం కష్టపడితే కారు కోసం కష్టపడితివి బంగ్లా కోసం కష్టపెడితేవి ఇప్పుడైనా భగవంతుని కోసం కష్టపడకపోతే ఇప్పుడు కూడా వాళ్లే నిన్ను పలకరించి నువ్వు ఓం నమో భగవతే వాస్తే వాళ్ళు ట్ర నానా ఎందుకయ్యా ఇది నా మాట విను నీకు మేలు చేసేవాడు వృద్ధాప్యంలో ఎవరు పలకరించకుండా ఉంటే అంత కానీ తమాష ఏంటంటే వృద్ధాప్యం ఏనే పోయి అందరినీ ఒక తోట కూర్చోవడం అనేది తమాషా కాదు సార్ సాధువులుగా తప్ప ఒకటే రూమ్ లో వేసి ఉంటే సంవత్సరాలని ఉంటాడు సాధువు ఇంకవన్న వేయమనండి పొగబెడితే పాము వచ్చినట్టు వచ్చేస్తారు బయటకి అర్థమైందే ఉండలేడు ఎందుకంటే నువ్వు ఒంట ఉండాలి అంటే నీతో కూడా భగవంతుడు ఉంటే నువ్వు ఒంటరిగా ఉండగలవు కానీ లేకపోతే ఉండే పరిస్థితి అలా జరగాలంటే ఎప్పుడు బాలస్థావత క్రీడాసక్త తరుణస్థావత తరుణీ సక్త వృద్ధస్థావ ్రహ్మ పరే బ్రహ్మణి కోపి నసక్త భగవంతుని మీద ఆసక్తి చూపేవాడు ఎవడు ఉండడం లేదు ఏ దశల కూడాను అన్ని దశలు ఇట్లాగే వృధా అయిపోతూ ఉన్నాయి చిన్నప్పుడంతా ఆడుకోవడం సరేనా కనుక అన్ని దశలు వృధా అయిపోతూ ఉన్నాయి కనుక ఏ దశలో కూడాను భగవంతుని గురించి ఆలోచించలేకపోతూ ఉన్నాం కాబట్టి కాబట్టి ఎప్పుడు నేను భగవంతుని గురించి జపం చేయాలి ఎప్పుడు ధ్యానం చేయాలి కాదు ఎప్పుడూ చేయాలి ఆ ఎప్పుడో ఏంటో ఇప్పుడే మొదలెట్టాలి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడమతే ఎందుకని సంప్రాప్తి సన్నిహితే కాలే నహి నహి రక్షతి ఓకే స్వామిజీ చేయాలనుకుంటున్నాం కానీ కొందరు కాన్సంట్రేషన్ కుదరడండి దేనికి ఎందుకంటే స్వామిజీ ధ్యానానికి కూర్చుంటానే బాగా చేయాలనే కూర్చుంటా ఏమైంది కూర్చో కానీ మా చిన్నమ్మాయి నానా మానా డాడీ మా ఆవిడే ప్రతి ఒక్కరికి ఉంటుంది అసలు ఎదురుగానే ఉంటుంది ఆవిడే మాట్లాడు ధ్యానాన్ని కూర్చున్నట్టు ఆవిడ లోపల చెంటర్ అయిపో తమాషా ధ్యానంతో తమాషా మనసు నేను చెప్పాను చూసేలా ఏది పట్టుకోవాల దాన్ని వదిలేస్తుంది మనసు ఏది వదలాలన్నా దాన్ని పట్టుకుంటుంది కాబట్టి ధ్యాన సమయంలో మనం కూర్చొనేది భగవంతుని ధ్యానం చేసేది అప్పుడే సంసారంలో ఉండేవాడు అందరూ ఎంటర్ అవుతాడు కాబట్టి భార్య పిల్లలు అందరూ సంసారం ఎంటర్ అవుతాది సంసారం ఎంటర్ అయిన తర్వాత ఇంకా సారం ఎక్కడుంది భగవంతుడు ఎక్కడున్నాడు సారభూతులైనటువంటి వాడు అందువల్ల ఇటువంటి చోట విచార్యమాణి తత్వదృష్ట్యాతే కస్ పుత్ర కంత కస్పుత్ర సంసారోయమీవ విచిత్రంత కుత్ర సంసారోయ విచిత్ర కం క తింతయ తదిహ భ్రాతితయ తదిహ భ్రాతీ పాఠాంతర తింతయ తదిహ భ్రా తత్వం చును తదిదం తదీతం భ్రాంత భజ గోవిందం భజ గోవిందో గోవిందము భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందో గోవిందం భజ మూఢమతే అట్లా ఏదైనా మన భగవంతుడి గురించి మనం ధ్యానం చేయాలనే స్మరించాలనేటప్పుడు ఇంకెవరైనా ప్రవేశిస్తే ఇదిగో ఇదే అప్పుడే కాదు ఎప్పుడు కూడాను కేవలం ధ్యానంలోనే కాదు నిత్య జీవితంలో కూడా చేయాలి ఎందుకో తెలుసా నిత్య జీవితంలో మనసు దేని వైపుకైతే పోతుందో ధ్యానంలో అక్కడే ఉంటది విషయాన్ ధ్యాయత చిత్తం విషయ విషజ్జతే విషయాన్ని గురించి ధ్యానించేటువంటి మనసు విషయ ప్రపంచంలోనే ఉంటది మా మనుస్మరత చిత్తం మయ్యేవ ప్రవిలీయతే నన్ను గురించి ఆలోచించేటువంటి మనసు మా ఉంటుందని భగవంతుడు భాగవతంలో సరేనా కనుక సంసారాన్ని గురించి ఆలోచిస్తుంటే సంసారం ఉంటుంది మనసు దీని గురించి ఒక్కసారి విచారణ చేయాలి ఏమిటా విచారం కాతే కాంత కస్తే పుత్ర సంసారోయ మతీవ విచిత్రత్సవిచారమేంది ఇక్కడ వస్తుంది ఇంతవరకు నాది నాది ఏది నాది నేను ఎవరోది నాది లేనప్పుడు నాది ఏంటి ఇంకా ఇది ఇప్పుడు తెలుస్తుంది కాతే కాంత తే కాంత కా అయ్యా నీ భార్య ఎవరు కస్తే పుత్రహ తేపుత్ర కహ నీ కుమారుడెవరు సంసారతీవ విచిత్ర అయం సంసారహ అతీవ విచిత్ర కాబట్టి ఈ సంసారం ఏదైతే ఉందో చాలా విచిత్రమైన సంసారంగా కనపడతా ఎందుకని నీ భార్య ఎవరు నీ బిడ్డెవరు చెప్పు కశ్యత్వం థం కశ్య ఎవడికి సంబంధించిన నువ్వు థం కహ అసలు ఎంతగా ఎవరయ్యా నువ్వు నెక్స్ట్ కొత్త ఆయాత ఎక్కడి నుంచి వచ్చావు ప్రపంచానికి ఎన్ని ప్రశ్నల్లో చూడు కాతి కాంత నీ భార్యవరు కస్తే పుత్రహ నీ బిడ్డెవరు ఇదే సంసారం ఇది నీ భార్యవరు నీ బిడ్డెవరు నువ్వు ఎవరికి సంబంధించిన వాడివి కశ్యా త్వం కహ నువ్వు ఎవరి వాడివి నాలుగు కొత ఎవరు నువ్వు కొత్త ఆయాత ఎక్కడి నుంచి వచ్చావు తత్వం చింతయా తదిహ భ్రాతహ తత్వం ఏ సత్యమైతే ఉందో ఈ విషయంలో నువ్వు ఏదో ఏదో అనుకోవడం కపోల కల్పితాలు కావు ఉన్న సత్యం ఏదో దాని గురించి తదిహ భ్రతహ హే భ్రతహ సోదర తమ్ముడు వ్రాతహ తత్ దాని గురించి ఇహ అస్మిన్ లోకే ఇక్కడే ఇప్పుడే చింతయా దాని గురించి ఆలోచించు అంటే భజగోవిందం ప్రారంభంలో మూఢమతి అని ప్రారంభం చేసి ఎనిమిది శ్లోకాలకు వచ్చేటప్పటికి కొంత జ్ఞానం వచ్చి ఉంటుందని కాబట్టి ఇప్పుడన్నా కాస్త తగ్గుంటదేమో వ్యామోహము అనే ఉద్దేశంతో అక్కడ ఓ మూఢమతే అని పిలిచిన స్వామి ఇక్కడ నాయన భ్రాతహ సరా అదే కాబట్టి అక్కడ అన్నప్పుడు మన మీద ద్వేషం ఉండి కాదు ఆయనకి మనల్ని సరైనటువంటి మార్గంలోకి మరల్చాలని ఇక్కడ అంటున్నాడు భ్రాతహ నాయన తమ్ముడు నా మాట విను ఇది విషయం కాబట్టి ప్రేమ ఉండేటప్పుడు అలా మాట్లాడతాం ప్రేమ ఎందుకు వచ్చింది మొదట్లో ఎందుకు లేదు మొదట్లో అసలు వాడు వినడమే లేదు కనుక తర్వాత కొంతకాలం విన్నాడు కనుక విన్న తర్వాత తిన్నది వంట లేదో నాకు తెలియదు కానీ విన్నది మాత్రం డెఫినెట్ గా వంట పడుతుంది పడకుండా పోయే ప్రశ్నలేదు ఆచరించగలిగితే ఉండేవాళ్ళు ఆచరిస్తారు సన్మార్గానికి నోచుకునేటువంటి వాళ్ళు సంస్కార హీనులు ఆచరించలేరేమో కానీ నిత్యం జ్ఞాపకం వస్తూనే ఉంటాయి ఇవన్నీ ఎందుకో తెలుసా ఇవన్నీ సత్యాలు జీవితంలో ఎక్కడో ఒకచోట తుంగి చూస్తూనే ఉంటాయి నిత్య జీవితంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు ఒక పెళ్లికి పోయారనుకోండి అక్కడ ఒక సంఘర్షణ వచ్చిందనుకోండి ఇక్కడ మనం విన్నది జ్ఞాపకం వస్తూ ఉంటుంది మీరు సినిమా పోయారనుకో బాధ అక్కడ ఎక్కడ ఏది మీరు చూసినా ఇక్కడ ఉండే విషయాలు ఎందుకో తెలుసా వాటి యొక్క నిజస్వరూపం ఏమిటో ఇక్కడ మనకు తత్వం అర్థమవుతుంది గనక ఇహ తత్ ఆ సత్యాన్ని తత్ తత్వం తత్ తత్వం ఆ సత్యం ఏదో ఇహ అశ్మిన్లోకే ఈ ప్రపంచంలో ఇప్పుడే విచారణ చేయి ఇది ఒక ఇంకోటి ఏంటంటే పాఠాంతరం ఉంది తదిదం భ్రాంతి కొన్ని కొన్ని టెక్స్ట్లు అట్ట కూడా ఉంటది తత్వం చింతయా తత్వాన్ని గురించి ఆలోచించు తదిదం భ్రాంత భ్రాంత అంటే భ్రాంతిలో ఉండేటువంటి వాడు తదిదం ఓ తిహ అన్నప్పుడు ఇహ ఇక్కడ తదిదం ఇదం ఇది తత్ అది తదిదం ఇది అనే తత్వమసీతి మహావాక్యాధ ప్రతిపద్యత ప్రతిపాద్య ఇది ప్రతిపాదిస్తూ ఉన్నాడనమాట తత్వం అసీతి తత్ ఆ పరమేశ్వరుడు త్వం నీవే అనేది అందువల్ల తదిదం ఇదం ఇదం జగత్ తత్సర్వం తత్ ఏవ అది భగవంతుడే ఈ జగద్దురపోన ఉన్నదంతా కూడాను జగన్నాథుడే అనేటువంటి సత్యాన్ని గురించి నువ్వు ఆలోచించే తత్వం అసేతి తత్ ఆ పరమేశ్వరుడు తమ్ము నీవు అయ్యే ఉన్నావు తదిదం భ్రాంతః భ్రాంతిలో ఉన్నావు భ్రాంతిల నుంచే శాంతిలోకి రావాలంటే ఈ తత్వ విచారం చేయమని అదొక వెర్షన్ కనుక కాతే కాంత చూడతాం అయ్యా నీ భార్య ఎవరు ఇదేంటయ్యా ఇదేమి గొరవ నా భార్య ఎవరు నాది నీ పోని గాని అది కాదయ్యా బాబు నీకు మాత్రం ఎప్పుడు తెలుసా అది ఇక్కడ క్వశ్చన్ అదేంటి స్వామీజీ కాతే కా అంత నీ భార్య ఎవరన్నా అడుగుతావేంటి నా భార్య ఇంట్లో ఉంది ఆవిడకి ఇష్టం లేదు వేదాంతం అందుకని ఇక్కడ రాదు ఇంట్లో ఉంది మీకు తెలియపోతున్నా తెలీదా నన్ను అడిగేది కాదు నీకు తెలీదు కనుకనే నేను అడుగుతున్నా నాకు తెలీదా తెలీదు ఎందుకు తెలియదు నిన్ను గురించే నీకు తెలీదు ఆవిడ గురించి నీకే లేదు స్వామిజీ మా భార్య ఎప్పుడై నీకు భార్య ఎంతకాలం ఇది పెళ్ళి ఫిఫ్టీన్ ఇయర్స్ అంతకుముందు ఆవిడెవరు అంతకు నాకు తెలీదు సరిపోయిందే తెలుసు అంటే ఇంతకుముందు అంత ముందు తెలియదు ఎక్కడ ఉన్నదా ఆవిడే అన్నకాపల్లిలో ఉన్నది అబ్బా అన్నకాపల్లిలో ఉన్నది ఆవిడే సరే మరి నీకెట్లా తెలుసా నువ్వు ఇక్కడ ఉండవు కదా నువ్వు ఎక్కడ ఉండేది బనగానపల్లి బనగానపల్లి వాడి అనకాపల్లి అమ్మాయి ఎట్లా తెలుసు నీకు మా ఇంటి పక్కన ఒక అతను బ్యాంక్ ఖాతన ఉండేవాడు స్వామిజీ అతనికి మాకు కొద్దిగా ఫ్రెండ్షిప్ వచ్చింది అతను చెప్పాడు మీ క్యాస్ట్ వాళ్ళు అక్కడ ఉండారని ఒకసారి పొందాం అండి చూస్తారని అక్కడ ఉండే సో ఆ బ్యాంక్ ఖాతని ఎప్పుడు తెలుసు మేము ఇడ్లు కట్టి ఆ పైపోర్షణ నలుగురు నలుగురు మారిన తర్వాత ఐదో అర్థమైందే ఈయన కూడా అంతకుముందు తెలియదు ఈయన వల్ల ఆమె తెలిసింది కనుక పెళ్లి కాకముందు ఆవిడెవరో తెలియదు ఒప్పుకుంటావా పెళ్లి కాకముందు నీగా ఆమెకి ఏమి సంబంధం లేదు సరే స్వామిజీ మా అంగారు ఏమో ఇప్పుడు చూడలేదా చూడు పెళ్లి కాకముందు ఆమె ఎవరో తమరికి తెలియదు ఆయన ఎవరో ఆమెకి తెలియదు పెళ్లి అయింది సరేనా అది కూడా పది మందిని చూసిన తర్వాత పదకొండవాళ్ళని నచ్చి పెళ్ళి కాకపోతే వాళ్ళకి చెప్పం నిన్నే చూశాను అదే ఇది వైభవం నేను అసలు ఇవన్నీ ఆవిడ ఇప్పుడో ఒకసారి అడుగుతుంది ఏమండి ఏమనుకోను కానీ నిజం చెప్పండి ఇది ఎంత చూసేది సుఖపడలేదు ఈ ప్రపంచంలో ఆవిడకి ఎందుకు చెప్పండి అది ఆవిడికి ఎందుకు చెప్పండి ఇప్పుడు సరే చూసాడు ఇప్పుడు ఏం చేస్తావు విడాకులు ఇస్తావా ఎందుకు వచ్చాను అది కూడా ఎప్పుడు తెలుసా విడాకుల విషయం విస్తరాకేసినప్పుడు మాట్లాడుతుంది ఇదంతా చాలా బాగా చేసే ఈరోజు కూర అంటాడు అప్పుడు మీరు నిజంగా చెప్పండి నన్నే చూసారా చూశానంటాడు అనుకోండి ఐదు మందిని ఆవిడకి సుఖమా దుఃఖమా దానివల్ల ఇది కర్మ కనుక ఏదో కొంతమంది చూసిన తర్వాత నచ్చవు నచ్చిన తర్వాత పెళ్లి మెడలో ముడి బ్రతుకులో చెడి ఇది బతిగా ఉందని నేను ఎప్పుడో రాశాను మెడలో ముడి బ్రతుకులో చెడి స్టార్ట్ అయిపోయింది సరేనా కలిశారు కలిశారు కదా విడిపోతారు ఓ చెట్టు మీద వచ్చినటువంటి పక్షులు రాత్రి అంతా ఉండి ఉదయాన్ని తెల్లవరగాని సూర్యోదయంతో ఎవరిదాన్ని వాళ్ళు ఎట్లాగైతే పోతారో ఈ ప్రపంచంలో ఎవరిని కలిసినా మనం విడిపోవలసిందే అంతకుముందు ఆవిడెవరో తెలీదు కలిశాము కలిశాం గనక ఒకప్పుడు విడిపోతాము ఇదం కాష్టం ఇదం కాష్టం నద్య మనహతి సంయోగాచ వియోగాచ తాతత్ర పరిదేవన శనిష్ కాబట్టి ఒక నదీ ప్రవాహంలో అటు నుంచి ఒక కట్టి పుల్ల వస్తుంది ఇటు నుంచి ఒక కట్టి పొల్ల వస్తుంది కొట్టుకొని వస్తాయి రెండు రెండు కలుస్తాయి కొంత దూరం ప్రయాణం చేస్తాయి ఆ తర్వాత ఒక అలా వాటిని వేరు చేస్తుంది ఇది ఇట్టబోద్ది అది ఇట్టబోద్ది మళ్ళీ కలవ కాబట్టి ఆ మధ్యలో ఏదైతే ఉందో ప్రయాణం ఇదే జీవితం అంత ఇంకేం ఈ ప్రపంచంలో ఎవరిని మనం కలిసినా ఒకరోజు వదిలేయాల్సిందే గనక భార్య కూడా అంతే ఆవిడ ఎక్కడో పుట్టింది మనం ఎక్కడో పుట్టాం ఎక్కడో కలిసాం ఎక్కడో పోతున్నాం విడిపోతున్నాం ఇది సరే ఒక గెస్ట్ హౌస్లో ఉంటారు ఉదయాన్నే ఎవరి దారిని వాళ్ళు పోతూ ఉంటారు సత్రంలో ఉంటారు ఎవరిదారని వాళ్ళు పోతూ ఉంటారు ఈ ప్రపంచంలో అందరూ ఇలాగే ఉన్నాం కాతీ కాంత కస్తే పుత్ర ఎవరితో కలిసి ఎవరు పుట్టారు చెప్పు కస్తే పుత్ర ఆవిడన్నా సరే వీడు కొడుకు ఆ తరువాత వీడు ఒక వన్ ఇయర్కో వన్ అండ్ హాఫ్ ఇయర్కో ఎప్పుడు తయారైపోతాడు ఆ తర్వాత పెద్దవాడు అవుతాడు సరేనా అసలు వీడెప్పుడు వీడితో మనకేం సంబంధం ఇంతవరకు మనం చేసింది దాన్ని బట్టి ఒకటి అర్థం ఇలా మీకు ఈ దేహం నేను కాదని తెలుస్తుంది కదా ఎందుకని దేహం లేకపోయినా మనం ఉంటామని ఇప్పుడు వాడివాడు దేహమే కొడుకు ఎవరంటే దేహమే ఈ దేహం వల్ల కలిగిన ఇంకో దేహం ఇక్కడి నుంచి కనుక ఆలోచన ఈ దేహం ఎక్కడిది ఇదేమో నేను కాదని నాకు అర్థమైపోయింది ఇది తత్వం ఈ దేహం ఎక్కడిది తల్లిదండ్రులు తెచ్చారు అది తల్లిదండ్రులకు ఎక్కడి నుంచి తెచ్చారు వాళ్ళు దీన్ని తల్లిదండ్రుల యొక్క శుక్ల శోనితాలు ఏకమై దేహం వచ్చింది ఆ శుక్ల శోనితాలు ఎక్కడి నుంచి వచ్చాయి వాళ్ళు తీసుకున్న ఆహారం వల్ల వచ్చింది ప్రసాద రక్తం తత్వమాంసం అట్లా వచ్చింది ఆ ఆహారం ఎక్కడుంది గోధుమలో కొంత ఉంటుంది వంకాయలో కొంత ఉంటుంది టొమాటాలో కొంత ఉంటుంది చిక్కుడుగాయలో కొంత ఉంటుంది ఆ చిక్కుడుగాయలు గోధుమలు ఇవన్నీ ఎక్కడున్నాయి మట్టిలో అర్థమైందే మట్టిలో నుంచే వచ్చేది ఆ మట్టిలో నుంచి వచ్చింది ఆహారం తయారయ్యి ఆ ఆహారం తల్లిదండ్రులు తీసుకుంటే శుక్రశోనితలుగా మారి ఆ తర్వాత నాకు ఈ దేహం వచ్చింది ఇది నా దేహం ఒకప్పుడు ఒక ప్రదేశంలో ఉన్నటువంటి మట్టి ముద్ద ఈరోజు ఒక అందంగా ఈ మట్టి ముద్దగా తయారైంది వాడెవడు వాడు ఇంకొక కాలంలో ఇంకో ప్రదేశంలో ఉండేటువంటి మట్టి ముద్ద అక్కడ ఒక రూపం ఇప్పుడు ఆ మట్టి ముద్దని ఈ మట్టి ముద్ద ఎత్తుకొని మట్టిరు ఏ భాస్ విచార్యమాణి తృష్ట్యా పుత్రాదయో నీ విచార్యమాణే తత్వ దృష్ట్యా ఆలోచించకుండా ఉంటే గుజిపచ్చే ఆలోచిస్తే విచార్యమాణే తత్వ అది ఏది సత్యమో అట్ల గనక ఆలోచించామా పుత్రాదయో నీ ఈ పుత్రుడు గీత్రుడు ఏమీ లేరు ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడికి పోతున్నామో ఇది ఒకటి సంసారోయమ విచిత్ర ఇది విచిత్రమైనటువంటి సంసారం ఇది కాబట్టి దీంట్లో ప్రేమలు పెంచుకొని మధ్యలో కలిసారు మధ్యలో పోతున్నారు వీడి మధ్యలో ఎక్కడి నుంచో వచ్చాడు వీడి మధ్యలో పోతాడు సరేనా కురి పెడతాడని కూడా ఈ రోజుల్లో ఫోన్లు చేసేస్తారు అక్కడెక్కడి నుంచో ఎందుకంటే వాడు ఎక్కడ అమెరికాలో ఉంటాడు అంటాడు లేవయా మీ ఫాదర్ బ్యాండ్ ప్యాక్ చేసేయండి సార్ మళ్ళీ వస్తానని ఇప్పుడు రాలేను ఇక్కడి నుంచి టికెట్స్ ఏవంటాడు ఇది రోజులు అందువల్ల ఎవరికి ఎవరి ప్రపంచంలో సంసారో ఏమతీవ విచిత్ర విచిత్రమైనటువంటి సంసారం ఆలు బిడ్డలు లు బిడ్డలంచు అల్లాడుచు మా ఆలు బిడ్డలంచు అల్లాడుచు మావు కలిసి ఎవరొచ్చారు మేలు పో కర్మము కలి సొచ్చి జీవిపోయే నాడు కర్మము కలి సొచ్చి జీవిపోయే నాడు తనువు కూడా రాదు మేలుకో జీవా మేలుకో కాబట్టి వీళ్ళంతా నాకు భార్య బిడ్డలు వీళ్ళందరూ ఉన్నారు నిజమే వదిలిపెట్టిపోయాడు వాళ్ళు మన వాళ్ళు ఎందుకు అవుతారు అంటే స్వామీజీ సంసారం వద్దుంటారా ఇదిగో ఆ మాట ఎవ్వరూ చెప్పలేదు భగవద్గీత చెప్పిన వాడు బుద్ధిగా భగవద్గీతను విన్నవాడు పక్కా సంసారే వీడిద్దరు గొడవ రాసినవాడు మహా సంసారి ఇంకే అది చెప్పేవాడే సంసారి కాదు అంతేగాని వాడు ముగ్గురు సంసారలే తర్వాత కాబట్టి భగవద్గీత చెప్పిన కృష్ణుడు సంసారే విన్నా అర్జునుడు సంసారే రాసిన వ్యాసుడు సంసారే కాంతి సరేనా అంటే శంకర నా ఉద్దేశం సంసారి కానివ్వంటే శంకర భాష్యం కనుక దాన్ని మనకు అర్థమయ్యే చెప్పినవాడు ఒక్కడే సన్యాసి కనపడుతున్నాడు గాని ముగ్గురు సంసారలే కాబట్టి సంసారం వద్దు అని కాదు సంసారం మీద భ్రాంతి వద్దు అది సత్యం అనుకోబాకు తత్వం చింతయ తదిహ భ్రతహ తత్వం చింతయ ఏది సత్యమో దాని గురించి ఆలోచించి గాని సంసారం సత్యం కాదు ఎందుకని కస్యత్వం ఎవరికి సంబంధించిన నువ్వు చెప్పు ను వాళ్ళకి సంబంధించిన వాడవి ఏంటి పెళ్లి కాకముందు కూడాను ఆవిడ చెప్పును ఎవండి మా వారు బనగానపల్లిలో ఉండరు లే కశ్యత్వం ఎవరికి సంబంధించిన వాడివి కళ్ళు మూస్తే ఈ ప్రపంచంలో ఇంకెవరికి సంబంధించిన వాళ్ళని కనికం అది తమషార్యమాణే ఇప్పుడు స్వప్నం కంటున్నాం అనుకోండి ఇది తమాషా పుత్రాదోహ కాంతాపుత్రాదయ స్వప్న ద్రష్ట కాంతాపుత్రాదివత్ మోహవశాత్ ప్రతీయతేసుకోండి ఇక్కడ భార్యా బిడ్డలు అంటున్నాం కాంతాపుత్రాదయ కాబట్టి భార్యా బిడ్డలను ఎవరైతే అనుకుంటూ ఉన్నామో వీళ్ళని ఒక్కసారి చేస్తే స్వప్న ద్రష్ట కాంతాపుత్రాదయ స్వప్న ద్రష్ట కాబట్టి కలగనేటప్పుడు అక్కడ కూడా భార్య పిల్లలు ఉన్నారు మోహవశాత్ ప్రతీయతే స్వప్నంలో మోహవశాత్ ప్రతీయతే ఇక్కడ కూడా అంతే ఎందుకో తెలుసా అక్కడ భార్యా బిడ్డలను చూసేది మనసే ఇక్కడ భార్యా బిడ్డలను చూసేది మనిషే పండుకొని నిద్రపోయిన తర్వాత అక్కడ ఒక కల ఇక్కడేమో పెళ్లి అయి భార్య ఉంటుంది అక్కడ ముగ్గురు పిల్లలు ఉంటారు భార్య ఎవరు ఈవిడేనా కాదు కాదు ఎందుకని స్వప్నంలో మళ్ళీ వేరు కదా అదో ప్రపంచం అదో సంసారం ఇది తమస్య ఇప్పుడు ఎక్కడ ఉదయం మేలుకున్న తర్వాత ఒకవేళ ఈవిడి కన్నా ఆవిడ బాగుంది అనుకోండి అయం సంసార అతీవ విచిత్ర ఇప్పుడు ఇక్కడ సంసారం చేయాల్సింది అక్కడ చెప్పండి దేహం ఇక్కడ మనసు అక్కడ అర్థమవుతుంది కాబట్టి స్వప్నద్రష్ట స్వప్ స్వప్నంలో ఎట్లాగైతే భార్యా పుత్రులు ఉన్నట్టు చూస్తూ ఉండాడో మేలుకున్న తర్వాత విచార్యమానే పుత్రాదయ ఉన్న సంతి మేలుకున్నాడు అనుకోండి ఏమీ అయిపోయింది కాబట్టి అట్లాగే ఈ ప్రపంచంలో మనకి ఈ భార్య పిల్లలు అంతా ఉండరు కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కశ్యత్వం ఎవరికి సంబంధించిన వాడివి నువ్వు అసలు ఎవరు నువ్వు ఇప్పుడు ఎవర్ను ఎవరు నువ్వు అంటే ఈ దేహం నేను అన్నాడు అనుకోండి ఎస్ నా బా తల్లిదండ్రులకు సంబంధించిన వాడిని నా భార్యకు సంబంధించిన వాడిని నా బిడ్డకి సంబంధించిన వాడిని వాడు నాకు జన్మనిచ్చారు కనుక వాళ్ళకి సంబంధించిన వాడిని ఈవిడ నన్ను పెళ్లి చేసుకున్నది కనుక ఈవిడికి సంబంధించిన వాడిని మా ఇద్దరి వల్ల వాడు కడిగాడు కనుక వాడికి సంబంధించిన వాడిని ఎప్పుడు దేహం అనుకుంటే ఎప్పుడైతే నువ్వు దేహం కాదు అనేది డిసైడ్ అయిపోయిందో తత్వం చింతయ తదిహ భ్రత తత్ ఆ సత్యమేదో తెలుసుకో ఏమిటి ఆ సత్యము అహం బ్రహ్మ అశ్మి వస్తాం అహం బ్రహ్మ అస్మి నేను భగవంతుని అయ్యున్నాను భగవంతుడే నువ్వు అయినప్పుడు ఇప్పుడు ఒకరితో సంబంధం ఏంటి ఏ అలతో నీకు సంబంధం నువ్వు సముద్రం ఇప్పుడు అలన్నీ నీకు సంబంధించి ఉండే ఇది తత్వం ఇది తత్వం కాబట్టి నేను ఎవరు బాగా అర్థం చేసుకోండి కోహం అహం కహ నేను ఎవరు నాకు సంబంధించినవి ఏమిటి ఈ ప్రపంచంలో నేనెవరో నాకు తెలియడం లేదు కనుక నాకు ఉన్నవేమిటో లేనివేమిటో అర్థం కావడం లేదు కాబట్టి ఏవి ఉన్నా ఇష్టమూ లేదు కష్టమూ లేదు ఎందుకని నాకు తెలియడం లేదు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను తెలుసుకోవాలి నేనెవరు అది తత్వం చింతయా తదిహా కాబట్టి తత్వాన్ని తెలుసుకుంటే నీ భార్య ఎవరు బిడ్డలెవరు అంటే వాళ్ళందరూ ఉంటారు వాళ్ళని ఏం వదలాల్సిన అవసరం లేదు సంసారాన్ని వదలాల్సిన అవసరమే లేదు సంసారంలోనే ఉండాలి సంసారంలో ఉంటే తప్పు సంసారం మనలో ఎంటర్ కాకుండా ఉండాలి పడవ ఎప్పుడు నీళ్లలోనే ఉంటుంది కానీ నీళ్లు పడవలోకి కూడదు కాబట్టి ఈ ప్రపంచంలో మనం ఉంటాం ఉండడం తప్పేం లేదు ఎంతో కాలం ఉండవు అది అక్కడ ఒక మెరుపులాగా అట్లా ఒక మెరుపు వచ్చిందంటే అట్లా మెరిసిపోతుంది అంతే అట్లాగే ఉన్నది క్షణభంగురంగా ఈ జీవితం ఉద్భుతప్రాయంగా ఈ జీవితం కనపడతా ఉంది కాబట్టి ఎవరికి సంబంధించిన వాడిని కన్ను మూస్తే యావత్ ప్రపంచం కనుమరుగైపోతా ఉంది కాబట్టి కశ్యత్వం కహ కుత ఆ తత్వం చింత యతదిహ్రాతహ ఆ తత్వాన్ని గురించి నువ్వు చక్కగా చింతన చేయని ఆయన అట్లాగే స్వామి చింతన చేయాలి నాకేం తెలుసు ఇదంతా అర్థమవుతా ఉంది నేను మోహంలో పడి ఉన్నానని నా జీవితం అన్యాయం అయిపోతా ఉంది నాకు అర్థమైపోతా ఉంది కానీ ఈ తత్వం నాకు తెలిసేది ఎట్లా ఈ తత్వం ఈ సత్యం నాకు ఎట్లా అర్థం కావాలి నాయన సత్యం తెలిసిన వాళ్ళెవరో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి వాళ్ళతో కలిసి జీవించాలి వాళ్ళతో కలిసి బ్రతకాలి వాళ్ళతో కలిసి ప్రేమగా ఉండాలి వాళ్ళెవరు సత్సంగే నిస్సంగో నిస్సంగే నిర్మోహో నిర్మోహే నిశ్చలతో నిశ్చలవే జీవన్ ముక్తి భజ గోవిందం భజ గోవింద గోవిందూఢమతేజ గోవిందోవిందం భూఢమే కాబట్టి ఆ సత్పురుషుల యొక్క సాంగత్యంలోకి వెళ్ళాలి ఈరోజు చెప్పినంత విని చక్కగా మననం చేసుకోండి రేపు సత్పురుష సాంగత్యంలోకి వెళతాం టుమారో స్వస్తి ప్రజా పరిపాల न्यायन मगेण मही महिष गोब्राह्मणे शुभमस्तु निमस्ता सुखिनो काले वर्ष तोर्जन्य पृथिवी सशिनी देशोयोवरि బ్రామణ సు నిర్భయా పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాభిష్య జో